జాయిన్ అవుతా అన్నాడు ప్రార్థన చేద్దాం బ్రదర్ ప్రార్థన చేసి చూసుకుందాం వాక్యం తర్వాత మధ్యాహ్నం ఎక్కడైతే కరెంట్ మీకు పోవడం వల్ల ఫిక్గా దాన్ని కంప్లీట్ చేస్తాను నేను మీకు ప్రామిస్ చేసినట్లు దానియల్ గ్రంథం వినిపిస్తుందా బ్రదర్ వాయిస్ దానియల్ గ్రంథంలోని ఆ యొక్క నాలుగవ మృగానికి సంబంధించిన విషయాలు కూడా మనం మీరు ధ్యానిస్తాం ప్రార్థిస్తాం పరశుద్రవ దేవ మీకు వదనాలనైనా కృపగల తండ్రి మీకే హస్తవతాలనైనా ఈ యొక్క ఉదయం కాలం నుంచి ఇంతవరకు మళ్ళీ కాచీ కాపాడినందుకు మీకు వదనాలు ప్రభావ ఈ సాయంత్రం సమయం ప్రభు మరోసారి మీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము చదపడుతుండగా మీ యొక్క పరుశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి ప్రభు మామలో ఎటువంటి బలహీనతలు చూపించండి తండ్రి ఇంకేదైనా ఆయాసకరమైందన్న అది చూపించండి ప్రభు మీరు పరిశుద్ధులునైనా మేము కూడా పరిశుద్ధంగా జీవించాలా కాబట్టి తండ్రి వాటన్నిటిని చూపించి మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభు దావిద్రాజు ప్రార్థించినట్లు హిసోప పుడకతో నన్ను శుద్ధీకరించమన్నాడు ప్రభు ఆ రీతిగా మమ్మల్ని శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం మీ రక్తంలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఖచ్చితంగా తండ్రి మీ యొక్క రాకడ బహు త్వరగా ఉంది నేను స్వీకరి సంపూర్ణంగా అర్థం చేసుకుంటున్నాం ఎందుకంటే ప్రభు బుర్రల తీర్పు ముగింపులని మీరు మాతను మాట్లాడనారు ప్రభ ముఖ్యంగా తండ్రి రాబో దినలు బహు భయంకరమైన దినాలను మీరు హెచ్చరించినారు అయినా కానీ మీరు భయపడకూడదు ఎందుకంటే మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్నారు నాయన ప్రతి తరంలో ప్రతి కాలంలో ఒక చిన్న మందను చిన్న గుంపును మీరు కాచి కాపాడుతూ నడిపిస్తున్నది నాయన దాన్ని బట్టి మీకు వదనలు ఈ కాలంలో మమ్మల్ని కాపాడుతురని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం అయినా కానీ ప్రభ మేము దేని విషయంలో అతిశయిస్తలేము దేని విషయంలో గర్వపడతలేం ప్రభ ఆ గుంపులోనికి అనేకులను తీసుకొని రావాలని మీరు మాకు చూపిస్తున్నారు ఎవరు చూడని విధానంగా మీరు మాకు చూపించినారు ఎవరు వినని రీతిగా మా కనులు మా చెవులను మీరు మాకు స్వస్థపరిచినారు ఎవరు అర్థం చేసుకునే విధానంగా మీరు మాకు అవగాహన శక్తిని అనుగ్రించినారు దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రవ్వ గొప్ప గొప్ప ప్రవక్తలనైనా గొప్ప గొప్ప శిష్యులు ప్రవ్వ వీటన్నిటినీ చూడాలనుకున్నారనైనా కానీ వాళ్ళు చూడలేకపోయినారు మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి మా కనులకు వీటిని బయలుపరిచినారు తండ్రి మీకే వననాలు స్థుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాం కాబట్టి మేము దేని విషయంలో చింతించకుండా దేని విషయంలో భయపడకుండా మా విశ్వాసంలో మరీ అంచలంచలుగా ఎదుగులాగిన సహాయపడండి ప్రభ ఎందుకంటే ఇది మీ వలన కలిగిందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం నైనా అవునునైనా కాబట్టి మీ వలన కలిగింది కాబట్టి ప్రభ మీరే మమ్మల్ని నడిపిస్తారని మేము సంపూర్ణంగా దాన్ని ఆధారపడి ముందు పోలాగ నడిపించండి కృపా వెంబడి కృపా మాకు అందరికి అనుగ్రించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి కొంత కాలం క్రిందట నేను అనుకుంట బహుశా డేట్స్ కూడా చెక్ చేస్తున్నా రెండు వేల పన్నెండులో రెండు సంవత్సరము నవంబర్ ఎనిమిదవ తారీఖున అది అప్లోడ్ అయింది మన వెబ్సైట్లో ద చర్చ్ విల్ నాట్ వెకేట్ దిస్ వరల్డ్ డ్యూరింగ్ ట్రిపులేషన్ ఆ రోజులంటే రెండు వేల పన్నెండవ సంవత్సరంన ఎక్కువ వాక్యం ఎందుకంటే శ్రమల కాలంలో చర్చి ఇక్కడనే ఉంటుంది అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది అందుకే కేవలం డెబ్బై రెండు మందే విన్నర్ అక్కడ ఆన్లైన్ చూస్తారనే కేవలం డెబ్బై రెండు మందే విన్నర్ ఈ వాక్యాన్ని యాక్చువల్గా అయితే ఇది లక్షల మనుషులు వినాలి ఎందుకంటే కోట్ల మనుషులు వినాలి ఈ వాక్యం ఎందుకంటే చర్చి శ్రమల కాలంలో ఇక్కడ ఉంటుంది అన్న విషయము ప్రకటన గ్రంథం జ్ఞాపకం చేస్తుంది లేకుంటే వాళ్ళు శ్రమల గుండా ఎందుకు పోతారు చర్చి శ్రమల గుండా పోతుంది అని ప్రకటన గ్రంథం తీర్పులకు సంబంధించిన బుర్రల తీర్పు మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు అది గ్రహించలేదు చెప్తున్నారు చాలామంది ఏమనుకుంటున్నారంటే ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయనికే మేము మాయమైపోతాం అనుకుంటున్నారు ఈ నుంచి వెకెట్ చేస్తాం అనుకుంటున్నారు ఇల్లు ఖాళీ చేస్తాం అనుకుంటున్నారు కానీ ఇది ఖాళీ చేసే స్థలం కాదు ఇక్కడనే ఇక్కడనే అంతా జరుగుతుంది అన్న విషయాన్ని ప్రభు మనకి ఎన్నిసార్లు జ్ఞాపకం చేసింది కొన్ని క్విక్గా మీకు కొన్ని వాక్యాలు నేను చూపిస్తాను దాని తర్వాతనే చూపించక మార్నింగ్ మనకి అది ఎక్కడ ఆగిందన్న వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అక్కడి నుంచి మనం దాన్ని కంటిన్యూ చేయొచ్చు ఎవరైనా చెప్పగలరా ఎక్కడ ఆగిందా ఉదయకాలం వాక్యం మనం గలతీలుగా రాసిన పత్రిక చెప్పి మీరు పిలుపుని చెప్పేట కట్ అయిపోయింది అదే అదా లాస్ట్ వచ్చిన నాకు జ్ఞాపకం ఉంది అండ్ రెండు ప్రామిసెస్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ఈ రోజు సాయంత్రం దానియల్ గ్రంథంలోని వాక్యాన్ని చూస్తాము అక్కడ నాలుగవ మృగం చివరి మృగానికి సంబంధించిన విషయాలు అది బహు భయంకరమైన మృగం అన్న విషయము దానికి సంబంధించి చూడాలని మనం చెప్తా ఉన్నాను దాని తర్వాత చివరికి ఎక్కడ ఆగిపోయింది అది ఇదన్నా వాళ్ళు పరిశుద్ధుడ అని ప్రార్థిస్తారు కదన్నా పదో వచనం చెప్పేటప్పుడు సరే బ్రదర్ ఇక్కడ ఏంటైందంటే నీ పిలుపును నీ ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలా అని అక్కడే ఆగిపోయింది అక్కడికి అంటే దేవుడు అక్కడి వరకే మనల్ని పర్మిట్ చేసింది ఏంటంటే నీ పిలుపుని నీ ఏర్పాటుని నువ్వు నిశ్చయం చేసుకోకపోతే నీకేం జరుగుతుందంటే నువ్వు శ్రమలగుండా పోతావు అన్న విషయాన్ని నేను చెప్పబోతున్నాను నీ పిలుపును నీ ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలా అని అక్కడనే ఆగిపోయింది వాక్యం అక్కడి నుంచి ముందు పోలేకపోయింది కాబట్టి కొన్ని కొన్నిసార్లు అది ఆశ్చర్యకరంగా ఉంటుంది నీ పిలుపుని నీ ఏర్పాటుని నువ్వు నిశ్చయం అంటే నీ రక్షణని నువ్వు కొనసాగించుకుంటూ పోవాలన్న నాలుగు రక్షణ పొందిన ధీమాగా సరిపోదు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేసినాడు దేవుడు అయితే మనము ఉదయకాలము ప్రకటన గ్రంథంలోని ఆ ఆరవ అధ్యాయం ముఖ్యంగా తొమ్మిదవ వచనాన్ని మనం ధ్యానిస్తున్నాం అది మన గ్రూప్లో ముఖ్యంగా అది బహు ముఖ్యమైన వాక్యం ఎందుకంటే బలిపీటపు క్రింది ఆత్మలు అన్న ప్రవచనం గురించి మనం కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం అయితే ఇది ఎన్నిసార్లు ధ్యానించినా అన్ని అన్ని దేవుడు నాకు బయలుపరుస్తున్నా ఉన్నాడు అది నేను అనేక పర్యాలు పంచుకుంటూనే ఉన్నాను ఈ ఒక్క ప్రవచనము నీకు అర్థమైపోతే నీ సేవా జీవితము ఎన్నడే లేని విధానంగా ఉంటుంది ఎందుకంటే ఎవరని చదవండి ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని అది అక్కడ అక్కడ వరకు మనం చూస్తా ఉన్నాము ఉదయ అయితే వీళ్ళందరూ ఎవరు అన్న విషయాన్ని మనం కొంతకాలం కిందట ధ్యానిస్తా అంటే మన ప్రభు కాలం మొదలుకొని ఇప్పటి వరకు ఎంతోమంది హతసాక్షులు అయినట్లు మనం చూస్తా ఉన్నాం అండ్వరిగా మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే తొమ్మిదవ అధ్యాయం పదవచనంలో చూస్తున్నాం వాళ్ళు పెద్ద శబ్దంతో ఎవరైనా చదవండి పెద్ద శబ్దంతో పదవచనం వారునాథ సత్యస్వరూపి వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు కేకలు వేసిరి ఎందాక మా రక్తం నిమిత్తమై భూనివాసులకు ప్రతిదండన చేయకుందువు కాబట్టి చూడండి భూనివాసులు అన్నప్పుడు సర్పములు ఎన్నిసార్లు మీకు చూపించిన కానీ వారి సహవాసంలో ఉండడం వలన వీరికి జరిగిన సమస్య ఏంటంటే ఉదయకాలం నేను చూపించిన తేళ్లకు సంబంధించిన బోధేది తేళ్లు ఏ రీతిగా పక్క నుండి చల్లగా కాటేసి వెళ్ళిపోతుంటాయి అనేది ఇస్కర్ యోత్ ఏ రీతిగా మన ప్రభుని ముద్దు పెట్టి సైనికులకు అప్పగించిండో అలాగే ఉంటుంది చివరి కాలంలో యూధ విధానం అంటాం ఇది తిరిగి నెరవేరుతుందన్న విషయాన్ని మనం చూస్తున్నాం అనేక మంది యూధాలు బయలుదేరినారు అనేక మంది తేళ్లు బయలుదేరినారు ఈ ప్రపంచమంతటా కప్పేస్తున్న ఈ యొక్క గుర్రాలన్న విషయాన్ని వాటి కాళ్ళ క్రింద ఎంతోమంది గొప్పజనము పడిపోతారన్న విషయాన్ని నేను మీకు అనేక పర్యాలు జ్ఞాపకం చేసినాను కూడా కాబట్టి ఇక్కడ వీళ్ళంటారు చనిపోయిన వాళ్ళ ఆత్మలు అయితే ఉదయకాలం నేను చూపించింది యోహాను భక్తునికి కలిగిన దర్శనంలో ఆ వధింపబడ్డ వారి ఆత్మలు అంటే అంటే ఆత్మలు ఎట్లా వధింపబడతాయి చెప్పండి అంటే ఆయన దర్శనంలో వాళ్ళందరూ మరణిస్తున్నట్లు చూడగలుగుతున్నాడు ఇది బహు భరం భయంకరమైన దర్శనం అన్నట్టు అందరూ అయితే పదకొండవ వర్షానికి ప్రభు మాట్లాడతారు విన్నప్పుడు ఇంకా భయం వేసిపోయింది నాకు మొట్టమొదటిసారి నేను ధ్యానించినప్పుడు ఒక పదిహేను సంవత్సరాలకి వెళ్తాము నాకైతే బహు భయం వాక్యం విన్నప్పుడు ప్రభు ఈ వాక్యాన్ని నేను ఎట్లా చెప్పాలి అనేకులకు ఎందుకంటే ఎవరు నమ్మరు ఈ వాక్యం ప్రపంచమంతా గొప్ప గొప్ప సేవకులు కూడా దీన్ని స్వీకరించారు కానీ మన ప్రభు నోట్ల నుంచే వచ్చిన ఈ వాక్యము ఎందుకు నమ్మరు వీళ్ళందరూ మరణించిన వారు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు వీరి ఆత్మలు ఎక్కడున్నాయి బలిపీఠం క్రింద ఉన్నాయి ఈ విషయం బాగా అర్థం చేసుకోండి బలిపీఠం క్రింద ఎందుకు ఆత్మలు బలిపీఠం అనేది దేవుని జీవన విధానానికి సాదృశ్యం అని నేను చూపిస్తున్నా ఉదయకాలం కొరకు బలి వదగుబట గొరపిల్ల జీవితం లాగా ఇది ఉంది ఈ లోకంలోని ఎన్నిసార్లు మరి ప్రతిరోజు మనం వదకుతేపట గొరపిల్లలాగానే ఉంది మన లైఫ్ నీకు ప్రతి క్షణము బలి అర్పణకే నువ్వు సిద్ధపడినట్లుంటుంది బలిపీఠం మీద బలి పశువు బలి అర్పించబడ్డాక అయితే బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు అంటే వీరి రక్తము బలిపీఠం మీద నుంచి కారి క్రింది వరకు పోయిందన్న విషయం మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే బలి బలిపీఠం మీదనే బలి అర్పిస్తారు వీరి జీవితాలు బలి అక్కడ అర్పించబడ్డాయని మనం చూస్తున్నాం అయితే నేను మీకు చూపించిన వీళ్ళు ఎందుకు మరణిస్తున్నారు అనేది అది ఉదయకాలం చూపించిన నువ్వు సగం సత్యం సగం అబద్ధంలో సంపూర్ణంగా సత్యంగా మరాలంటే నీ శారీరకమైన జీవితము నశించాల్సిందే అందుకు మరణానికి అప్పగిస్తాడు దేవుడని నేను మీకు చూపించిన అప్పుడు దాని తర్వాత నువ్వు ఆయన సన్నిధికి తిరిగి వస్తావు లేకపోతే నువ్వు నరకానికి పోతావు విషయం మనం అర్థం చేసుకుంటాం ఎవరు కూడా నశించపడం ఇష్టం లేదు ముఖ్యంగా రక్షింపబడ్డవారు కాబట్టి దానికి సంబంధించిన విషయాలు నేను కొన్నిసార్లు చూపించిన కొరింతలు రాసిన పత్రికలో వారి శరీరాలని సైతానికి అప్పగించినప్పుడు వారి ఆత్మలు కాపాడబడతాయి అన్న అయితే ఈ మరణించిన వాళ్ళు ఎందుకు మరణించరు అనేది మనం అక్కడ చూస్తున్నాం చివరికి సాక్ష్యం ఇస్తున్నప్పుడు వాళ్ళు మరణించారు అన్న విషయాన్ని అయితే అంతవరకు వాళ్ళు సాక్ష్యం ఇవ్వలేదన్న విషయం నేను ఎన్నిసార్లు మీకు జ్ఞాపకం చేస్తా గొప్ప జనము మన ప్రభుని ప్రకటించేది జనం ఇది ఆరాధన చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి అన్నం తిని పండుకుండే జీ జనం అయితే వీరు ఎప్పుడు మేల్కుంటున్నారు అన్నప్పుడు బహు ఆలస్యం అయిపోయింది వాళ్ళు టెస్టిమోని వాళ్ళ సాక్షని పంచుకుండే సమయంలో వారి మెడ మీద కత్తి ఉంది అందుకు బలిపీఠం మీద వారి జీవితాలు సమర్పించబడుతున్నాయి అయితే బలిపీఠం క్రింద వారి రక్తము కారికి వెళ్ళిపోతుంది విషయాన్ని ఆ బలిపీఠం క్రింద వీరి ఆత్మలు ఉన్నాయన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటూ ఏశ్ ప్రవ్వే ఆ బలిపీఠానికి సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి ఏశ ప్రవ్వే బలిలాగా అర్పించబడ్డవాడు మనం కూడా బలిలాగానే అర్పించబడుతున్నాం కాబట్టి మన హృదయం అనే బలిపీఠం మీద మన జీవితాలను సమర్పించుకున్నాం అన్న అది జ్ఞాపకం చేస్తుంది మనం ముందుగానే ఆయన కొరకు అర్పించబడ్డ వారం కాబట్టి మనం కాపాడబడుతున్నాం కానీ గొప్ప జనము సగం సత్యం సగం అబద్ధంలో ఉండడం వలన వాళ్ళ శ్రమల కాలంలో వారి జీవితాలు పోగొట్టుకుంటున్నారు అన్న విషయాన్ని పదవచనం జ్ఞాపకం చేస్తుంది అయితే వీళ్ళందరూ పెద్దగా శబ్దాలతో దేవుని ఏడుస్తూ ఉన్నారు ఇంకా ఎంతకాలము నాదా సత్య స్వరూపి ఎందాక భూనివాసులకు మా రక్తం నిమిత్తమై ప్రతి అంటే ఏంది చెప్పండి ఎవరన్నా ప్రతి దండన అంటే ఏంది రివెంజ్ కాదు పేరు రివెంజ్ లేదు ఇంగ్లీష్ అట్లా లేదు అందుకు రికంపెన్స్ రికంపెన్స్ అని పదం అంటే వీళ్ళు వారి పక్షంగా రివెంజ్ తీసుకోమని కూడా అడుగుతలేరు దేవుణ్ణి భూనివాసులకు ఎందుకు తీర్పు అంటున్నాడు భూనివాసులకు తీర్పు తీర్చక ఎందాక ఉంటావు అంటున్నాడు కాబట్టి పదకొండవ అసలు చూడండి ఇప్పుడు మన ప్రభు జవాబిస్తున్నాడు ఇది ఇంక ఇప్పుడు నెరవేరే టైంకి మనం సిద్ధమవుతున్నాం ఈ ప్రవచనం ఎక్కువ కాలం లేనే లేదు పాదుకుంట వచ్చిన వరని చదవండి తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడేను అంతకుముందు వాళ్ళకి ఇవ్వబడలేదు శ్రమల కాలంలో వాళ్ళు హత సాక్షులు అప్పుడు వాళ్ళకి తెల్లని వస్త్రాలు ఇవ్వబడుతున్నాయి వాళ్ళు శరీరంలో ఉన్నప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకోలే ఈ లోకపు వస్త్రాలు ధరించుకున్నారు మాలిన్యమైపోయిన వస్త్రాలు ధరించుకున్నారు కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు హతసాక్షులైనారో అప్పుడు తెలని వస్త్రాలు ధరించుకున్నారు ఆయన సన్నిధి రావడానికి చదువు బ్రదర్ మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను కాబట్టి చూడండి ఏసు ప్రవర్తన్ నోటి ద్వారా మాట్లాడుతున్న మాట ఇది ఏంటంటే మీరు ఎట్లయితే చనిపోయినారో ఇంకా భూమి ఈ లోకంలో ఇంకా చాలా మంది ఉన్నారు మరో సార్ దాసులు సహోదరులు కదా సహదాసుల యొక్క సహోదరూ సహోదరుల వరకు చూడండి లెక్క పూర్తి అంటే ప్రతి ఒక్కరు చనిపోతారు ఇది నేను చెప్పాలంటే ఫిఫ్టీన్ డేస్ ఇయర్స్ క్రితం చెప్పడం చాలా కష్టం అనిపించింది నాకు ఈ ప్రవచనం ప్రతి క్రైస్తవుడు చంపబడతాడు అంటే ఎవడన్నా వింటడా అటువంటి చర్చ కూడా పోతాడా ఏప్ర మాట్లాడుతున్నాడు మీరు ఎట్లయితే నా సాక్ష్యం నిమిత్తం నా వాక్యం నిమిత్తం మరణించ్రో మీ సహదాసులు మీ సహోదరులు అందరూ వారి లెక్క సంపూర్తి కావాలా అందరూ మీలాగానే చావాలా చూడండి ఇది బహు భరించరాని వాక్య ప్రవచనం ఇది ఏషావులాగా సుఖానుభవాన్ని ఆశ్రయించిన వాళ్ళు ఒక్కసారి అమాంతంగా వారి మీదికి ఉపద్రం వస్తే ఎక్కడ తప్పించుకుంటారు చెప్పండి అప్పుడు గ్రహిస్తర్ రే బ్రదర్స్ ఎప్పుడో చెప్పారు రీ వాక్యం పదిహేను సంవత్సరాల చెప్తా ఉన్నారు నేను వినలేదు అని అప్పుడు పశ్చాత్త ఏం లాభం బలిపీఠం మీద ఉంటారు వాళ్ళప్పుడు వారి మెడల మీద కత్తులు ఉంటాయి అవన్నీ చూపించ నేను కాబట్టి ప్రతి క్రైస్తవుడు మరణించక తప్పదు కానీ లక్షా మంది మరణించారు ఆ రీతిగా ఈ విషయం నేను మీకు ఎన్నిసార్లు చూపించిన బలిపీఠ కింది ఆత్మలన్నీ గొప్ప జనానికి సాదృశ్యం వాళ్ళు అప్పుడే తెలియని వస్త్రాలు ఇచ్చారు వాళ్ళకి అప్పుడు అంతకుముందు లేదు ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళు తెలియని వస్త్రాలు ధరించుకోలేదు ఒకవేళ వాళ్ళు తెలని వస్త్రాలు ధరించుకుని ఉంటే హతసాక్షులు కాకపోయేవాళ్ళు కాబట్టి లక్షా వేల మందికి ఎట్టి పసుల దేవుడు వాళ్ళని ఆ మరణానికి అప్పగించలేదని ఉదయకాలం చూపించిన నూనెయు మరియు ద్రాక్ష రసంను పాడు చేయవద్దు అన్న ఆజ్ఞ బయల్దేరింది కాబట్టి లక్ష నలభై నాలుగు వేల మంది కాపాడబడతారు కానీ గొప్ప జనము అందరు మరించబోతున్నారు ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని మీకు ఎన్నిసార్లు చెప్పినా ఇది ముగింపు దశకు ఆ లెక్క సంపూర్తి నాకు ఈ మధ్యాహ్న కాలం ఈ విషయం బయలుపరచబడింది ఇంకా వెరీ వెరీ షార్ట్ టైం అది కొంచెం బుల్లు జలధరించింది నాకు వెరీ షార్ట్ టైం ఎందుకంటే బూరెల తీరుపు అయిపోయింది ధ్యానించడం దాని తర్వాత ఈ యొక్క ముద్రలకు సంబంధించిన విషయాలు కూడా ముగింపు దగ్గరికి వచ్చేసినాం మనం ఆరవ ఆల్మోస్ట్ ఐదవ ముద్ర ఇంకా రెండు ముద్రలు ఉన్నాయి అయిపోవచ్చింది అంటే ఒక విధ ఒక విధానంగా మమ్మల్ని మనల్ని అందరినీ దేవుడు సిద్ధపరిచిండు మీకన్నీ నేను చెప్పేసిన ఇప్పుడు మీరు ఇంకా మీరు చేసుకోవాల్సిన పని మీరు చేసుకోండి ఇంకా ఇంకేం లేదు మీకు చెప్పాల్సింది మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏం లేవు ముఖ్యమైన అంశాలన్నీ మీకు నేను బయలుపరిచేసినా అంటున్నాడు దేవుడు కాబట్టి నాకు కొన్ని కొన్ని నెలల క్రితంగా నేను చెప్పిన ఇంకా ఎక్కువ కాలం లేదు ఇంకొక టెన్ ఇయర్సో ట్వంటీ ఇయర్సో అనిపిస్తుంది నాకు కానీ అది కూడా తక్కువనే అది కూడా ఎక్కువనే అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే నాకు ఫ్యూ ఇయర్సే అనిపిస్తుంది మహాంట ఒక నాలుగేండ్లో ఐదేండ్లో అనిపిస్తుంది అంత అట్లా ఈ పరిస్థితులు ఎందుకంటే జనం మీదకి జనం యుద్ధాలు ఎక్కడ చూసినా కరువులు భయంకరంగా ఉంది కాలం ఉదయ కాలం చూసినట్లు ఏ రీతిగా ఆ యొక్క మీద కూర్చున్న వానికి అధికారం ఇచ్చింది దేవుడు మరణం మీద వాడు ఎట్లా చంపబోతుండే మనుషులనేసి నేను చూపించిన మీకు ఖడ్గంతోనూ ఆకలితోనూ మరణంతోనూ దాని తర్వాత క్రూర మృగముల చేత వాళ్ళందరూ మరణించబోతున్నారు ఇది నెరవేరక తప్పదు వారి సంఖ్య సంపూర్తి కావాలంటే ఎక్కడ పడితే అక్కడ దొరికించుకుంటారు వీళ్ళు తేళ్ళు తేళ్ళు ఏం చేస్తాయి ఇస్కర్యోధ్యుద లాగా ప్రభుని పట్టిస్తాయి సర్పాలకి సర్పాలు ఏం చేస్తాయి కాటేస్తాయి అట్లనే ఇది రీప్లే కాబోతుంది త్వరలో హాటంగా ప్రపంచం అంతటా క్రైస్తవుల లెక్క సంపూర్తి కాబోతుంది మరణ హతసాక్షి కావడం అందుకే నేను నా జ్ఞాపకం ఉంది కొంతకాలం కిందట నేను ఈ విషయం జ్ఞాపకం చేసిన మీ పిల్లల కనుల మీ కనుల ఎదుట మీ పిల్లల్ని చంపితే మీ పరిస్థితి ఏంది అని ప్రశ్నేసిన ఒకరోజు ప్రభుని విడిచిపెట్టేస్తావా అయ్యో పిల్లలు కదా అని తర్వాత మీ పిల్లల కళ్ళని ఎదుట తల్లిదండ్రులను చంపుతప్పుడు పిల్లలు దేవుణ్ణి విడిచిపెట్టేస్తారా ఆ కాలానికి మనం సిద్ధపడుతున్నాం చూడండి మీ పిల్లల్ని మీరు ట్రైన్ చేసుకోక తప్పదు మీ తల్లిదండ్రులు మీరు ట్రైన్ కాక తప్పదు అది నేను చెప్పినా కూడా జస్ట్ ఒక్క సెకండే ఉంటుంది ప్రాణం నొప్పి ఒక్క సెకండే అంతే నొప్పి చక్కనే ప్రాణం క్షణాలలో ప్రభు అనేదికి ఈ క్షణాన్ని విడిచిపెడతాము మనము మహిమ శరాన్ని పొందుకుంటాం ఎందుకంటే ఈ శర్రము పాపపూరితమైంది బహు బలీ బలహీనమైంది శరీరం ఒక్కసారి నేను విడిచిపెట్టాం అనుకోండి మహిమ శరంలోకి వచ్చేస్తాం అంతే విశేషంగా ఉంటుంది అప్పుడు అప్పుడు సేవ వేరేగా ఈ శరీరాన్ని విడిచిపెట్టినాక సేవ వేరేగా ఎందుకంటే నేను అది చూసినగా చనిపోయిన వాళ్ళతో నేను కళలో దీర్ఘంగా వాళ్ళతో పాటు కలిసి సేవ చేసినా నాకు తెలుసు వాళ్ళు ఎన్నెన్నో విషయాలు చెప్తా నా ఆత్మకే అర్థమవుతున్నాయి కానీ నా శరరానికి ఏం అర్థం కావట్లేవు అట్లా టూ టైమ్స్ నేను చూసిన చనిపోయిన వాళ్ళు సేవకులు వాళ్ళతో పాటు నేను ఎక్కడో కలిసి సేవకు వెళ్తున్నట్లు నేను చూసిన కళలో అటువంటి దర్శనాలు అటువంటి కళలు మీకు కూడా అనుగ్రహిస్తారు దేవుడి త్వరలో అవి మీరు చూస్తారు ఎందుకంటే ఇది లాస్ట్ మినిట్స్ అంతే ఎండ్ ఆఫ్ ది ఎండ్ టైం అంటాం దీన్ని చాలామంది ఎండ్ టైమ్స్ అంటారు కానీ నేనేమంటానంటే ఎండ్ ఆఫ్ ది ఎండ్ అంటే ఆ ఎండ్ టైం ఆ టైం ఇప్పుడు తిరుగుతుంది ముళ్ళు పన్నెండు గంటలకి ఎండ్ అని స్టార్ట్ అయితే అది గంటకి ముగించాలా అంటే పన్నెండు ఎండ్ అయి పన్నెండు దాటినాక ఎండ్ అయిపోతుంది అంటే లాస్ట్ ముళ్ళుకు వచ్చేస్తున్నాం మనం అటువంటి స్థితిలో మనం ఉంటున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఫిలిపిల్ రాసిన పత్రికలో ఒక వాక్యం చూడండి వీరి జీవితాలు ఏ రీతిగా ఆయన కొరకు సమర్పించబడ్డాయి బలిపేటప్పు ఆత్మలు ఫిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినాము ఎవరన్నా స్పీడ్గా చదివేస్తే మనకు టైం సేవ్ అవుతుంది నైట్లో ఫిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినము దాని తర్వాత తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనం ఎవరన్నా త్వరగా చదవండి ఒక్కొక్కటి రెండవ అధ్యాయంలో ఎన్నో వచనం అన్నా ఏడ పదిహేడవ వచ్చనం ఓకేనా దాని తర్వాత స్థిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చినం మరో వర చదువు ఇంకోవరన్నా చదవండి స్పీడ్గా టైం అవుతుంది ఓకేనా మరియు మీ విశ్వాస దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను నదించి మీ అందరితో కూడా సంతోషింతును చూడండి గొప్ప జనము అప్పుడు ఈ రీతిగా జ్ఞాపకం చేసుకుంటారు పౌలు జ్ఞాపకం చేసుకున్నట్లు విశ్వాస యాగం యాగం యాగం అంటే యజ్ఞం అంటారు మన తెల మన భాషలో యజ్ఞం అంటారు లేక సమర్పణ లేక అర్పణ లేక బలి అర్పణ కాబట్టి విశ్వాస యాగం అంటే బలి అర్పణకు సంబంధించింది ఎట్లా ఆ బలార్పణలో వాళ్ళు ఏ రీతిగా చూడండి మరోసారి చదువు బ్రదర్ ఓకే మరియు మీ విశ్వాస దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను చూడండి పానార్పణం పానార్పణంగా పోయబడుతున్నాను అంటున్నాడు పౌలు అదే రీతిగా గొప్ప ఆ రీతిగా పానార్పణం లాగా పోయబడతారన్న ఈ వాక్యం జ్ఞాపకం అప్పుడు వాళ్ళు హతసాక్షులైనప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆయన సన్నిధిలో ఎంతో సంతోషంతో ఆనందంతో వస్తారన్న విషయాన్ని ఫిల్పి రాష్ట్ర పత్రిక జ్ఞాపనం చేస్తుంది ఇప్పుడు తిమోతికి రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము నాలుగు ఐదు ఇంకోవాలన్నా చదవండి రెండవ తిమతికి రాష్ట్ర పత్రిక సార్ రెండవ తిమతికి నాలుగు ఐదు అవును సార్ అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండు శ్రమపడము సువార్థికుని పని చేయము శ్రమపడమన్నాడా లేదా మలసారి చదవండి అన్ని విషయములలో మితంగా ఉండాలా ఉండుము శ్రమపడుము శ్రమపడము సువార్థికుని పని చేయమంటున్నాడు అన్ని విషయాలలో శ్రమపడమంటున్నాడు ఇది దాని తర్వాత పని చేయమంటున్నాడు ఇది మన కందరిచర్యను సంపూర్ణంగా నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుకోవాలా ప్రతి ఒక్కరం మన గ్రూప్ లో ఒక్కొక్కరం నేను ఇది మీకు ఎన్నిసార్లు చెప్పిన నేను ఒక్కరినే కాదు ప్రతి ఒక్కరు మీ యొక్క పరిచర్యని సంపూర్ణంగా చేసుకోవాలా లేకపోతే చూడండి అంత లాభం నాకే వస్తే నేను స్వార్థపరుణ్ణి అందుకే నాకు నాకు ఏది అనుగ్రహించబడిందో మీకు కూడా అనుగ్రహించబడాల ఎందుకంటే ఒక ప్రవక్తని స్వీకరించినప్పుడు అతని ఫలం మీరు కూడా పొందుకుంటారన్నది వాక్యం ఒక శిష్యుని స్వీకరించినప్పుడు అతని ఫలం మీరు కూడా పొందుకుంటారన్న నేను మీకు చూపించిన కాబట్టి ఈ యొక్క సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరూ సమానంగా ఆ ఫలం పొందుకుంటారు అన్న విషయాన్ని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను అది మీరు స్వీకరిస్తే మీకు అనుగ్రహించబడుతుంది కాబట్టి ప్రతి విషయంలో మీరు శ్రమను అనుభవించాలా సువార్తికుని పనిచేయాలా సంపూర్ణంగా దాన్ని కొనసాగించుకోవాలా చూడండి ఆరో వచనం వరం చదవండి అదే అదే ఆరో వచనం నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను చూడండి నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను ఎందుకు వచ్చింది సమీపమై ఉన్నది చూడండి నేను వెడలిపోయే కాలము సమీపంగా ఉన్నది పౌలు అంటున్నాడా తిమోతితో మాట్లాడుతుంది నా టైం అయిపోయింది తిమోతి ఇప్పుడు నీ టైం స్టార్ట్ అవుతుంది నేను మటుకు నా పనులన్నీ ముగించుకున్నా ఏడవష్టం చూడండి మంచి పోరాటము పోరాడితిని. తిని చూడండి సాక్ష్యం చెప్పుకుంటు నేను మంచి పోరాటం పోరా లోకంలో మంచి పేరు సంపాదించుకున్నా నా పరుగు కడ నా పరుగు కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత నా విశ్వాసం నేను కాపాడుకున్నాము కాపాడుకుంటే దాని తర్వాత ఇక మీద నా నీతి కిరీటం ఉంచబడి ఉన్నది చూడండి ఆయన ఎట్లా కాపాడుకుంటూ విశ్వాసం చూడండి మన విశ్వాసం మన ప్రభువే కాపాడతారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కానీ నువ్వు పానార్పణం లాగా పోయబడుచున్నావు అన్న విషయం అర్థం చేసుకో మనం ఎప్పుడో ఇది అనుభవించినాం కాబట్టి మనం ఇప్పుడు శ్రమల కాలంలో దాన్ని తిరిగి అనుభవించాం కానీ గొప్ప జనము దాన్ని అనుభవించలేదు కాబట్టి వాళ్ళు దాన్ని అనుభవించాల్సి కాబట్టి ఇది ఏమంటాము వీరి ప్రార్థన పగ తీర్చుకోమని చెప్పినట్లు వీరి ప్రార్థన ఏ రీతిగా ఉందంటే నీ నామం నిమిత్తమే మే మరణించిన ఇదిగో చూడు అన్న విషయాన్ని వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభుకి లూకాసు వార్త చదవండి లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము ఏడవచనం చిన్న బిడ్డ దేవుని రాజ్యము అంగీకరింపని దానిలో ఎంత మాత్రమునూ ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాన పద్దెనిమిది ఏడు బ్రదర్ దేవుడు దేవుడు తాను వారు దివారాత్రములు తాను గుచ్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా కాబట్టి న్యాయానికి సంబంధించింది ఇది ఆ ఏమంటాము ఆ సంబంధించింది కాదు అన్న విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం న్యాయానికి సంబంధించింది తీర్పు తీర్పుకి సంబంధించింది కాబట్టి తన బిడల విషయమై ఆయన తీర్పు తీర్చేవాడన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు వీళ్ళు దివారాత్రంలో ఏడుస్తున్నారు కదా ఆయన సన్నిధిలో ప్రభు ఎప్పుడో జ్ఞాపకం చేసిండు కానీ ఆయన త్వరలో వీళ్ళకి తీర్పు తీర్చబోతుండన్న విషయాన్ని సర్పములి తేళ్ళకి ఖచ్చితంగా తీర్పు విషయాన్ని అక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి పదకొండవ వచనం ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము పదకొండవ వచనం అది ముగించేసుకుంటాం ఆరవ అధ్యాయం పదకొండవ ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయం ఆరవ అధ్యాయము పదకొండవ వచనం వస్త్రములు చూడండి తెలియని వస్త్రములు వారిలో ప్రతి వారికి ఇవ్వబడేను చూడండి హతసాక్షులైన ప్రతి వారికి తెలియని వస్త్రములు ఇవ్వబడేను తర్వాత మరియు వారి వల్లనే చంపబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లక్క పూర్తి అగ్గు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపాలని వారితో చెప్పబడేను కాబట్టి ఆ ఈ ప్రవచనానికి మనం త్వరగా సిద్ధపడుతున్నాం ప్రపంచమంతటా ఇది మీరు రక్తపాతం ఆ నాకేమో డిసెంబర్ అనే జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుడు పోయిన పోయిన నుంచి నేను చెప్తున్నాను ఈ సంవత్సరం డిసెంబర్ లో ఏం జరగబోతుందో నాకు తెలియదు కానీ బహు త్వరగా ఇది సమీపంలో ఉంది మనకు అందుబాటులో కాబట్టి మనం ప్రతి ఒక్కరిని ప్రిపేర్ చేసుకోవాలా ఒకవేళ సరే లక్ష నలభై నాలుగు మంది దొరకరు వాళ్ళకి ఎందుకంటే వారి మీదికి అధికారం ఇవ్వలేదు దేవుడు వాళ్ళకి సర్పంలకి తేళ్ళకి కానీ నీ దగ్గర ఉండే మనుషులు అనేక మంది ఇంకా గొప్ప జనంలో ఉన్నారు వాళ్ళందరూ పట్టబడబోతున్నారు వాడికి నువ్వు ఏ రీతిగా ఇవన్నీ ప్రకటించగలవు కాబట్టి వీటికి సంబంధించిన విషయాలు మరీ దీర్ఘంగా చూపిస్త చూపిస్తూ వచ్చేవారము ముఖ్యంగా పన్నెండవ వచనంకి వచ్చేటప్పటికీ ఆ పన్నెండవ వచనంలో చూస్తున్నాం అది వీళ్ళందరూ మరణించినాక ఇది జరుగుతుంది అది వచనం వరం చదవండి ఆయనప్పుడు నేను చూడగా పెద్ద కంపము కలిగను సూర్యుడు కంబలి వలె చంద్రపింబం అంతయు రక్తవన్నమాయేను ఇంకా చదవాలన్నా పదమూడు పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరుపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలిను చాలు అక్కడికి ప్రభు ఈ విషయాన్ని మనకి మతేసు వార్త ఇరవై నాలుగో కూడా జ్ఞాపకం చేశాడు ఇక్కడ మనం చూసిందంటే ఆరో ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిందనేది పెద్ద భూకంపం కలిగిన అర్థ పెద్ద భూకంపం అటువంటి భూకంపం ఇంతవరకు ఎప్పుడు కలగలేదంటారు సరే మనం ప్రకృతి సహజంగా వీటిని చూస్తలేమన్న విషయం నేను కొంచెం త్వరలో మీకు ఇంకొక ఐదు పది నిమిషాలలో చూపిస్తాను ఇవేవి కూడా ప్రకృతి సహజంగా జరిగేవి కావు పెద్ద భూకంపం జరిగినాయి గతంలో జరిగినాయి పెద్ద పెద్ద భూకంపాలు వచ్చినాయి నేను ట్వంటీ ఇయర్స్ నుంచే నేను మీకు చెప్తానన్ను హైదరాబాద్లో ఒక పెద్ద భూకంపం రాబోతుందని మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను చెప్తున్నాను అది కొంతకాలం డిలే చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం కానీ ఏదో ఒక రోజైతే రాక తప్పదు అది ఒకసారి దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింది మన దగ్గరికి మన దగ్గర రావాల్సింది పోయి లాతూర్ ఉస్మానాబాద్ మనకి దగ్గరికి నిజామాబాద్ దాటినాక ఉన్న ప్రాంతాలు రెండు పట్టణాలు మొత్తం సిటీస్ ధ్వంసమైపోయినాయి దాని తర్వాత జమ్మూ కాశ్మీర్ అటు దిక్కు వెళ్ళిపోయింది అది అదే భూకంపం మన సిటీ కిందికే వెళ్ళిపోయింది అది నేను గమనించిన రెండు మూడు సార్లు అది మన ప్రార్థన వింటున్నాడు ప్రభు అనేది నాకు బహు సంపూర్ణమైన విశ్వాసం మనం ప్రార్థన చేస్తే ఈ గుంపులో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వారి ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది ఎందుకంటే మనం యథార్థతత్వం చేస్తాం ఏది కూడా ఆశించకుండా ఎవరి నుంచి మనము నిస్వార్థంగా ఆయన పక్షంగా నిలబడ్డము రోషం కలిగి పౌరుషం కలిగి కాబట్టి మన ప్రార్థన ఖచ్చితంగా వింటాడు అందుకే ప్రతి ఒక్కరిని లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కాపాడుతున్నాడు దేవుడు ఇదే ఆయన కాపుదలకి ఆయన సాక్ష మన నిదర్శనంగా మన సాక్ష్యం మనం పంచుకుంటున్నాం ఈరోజు కాబట్టి ఇక్కడ మనం ఆరవ పన్నెండవ వర్షంలో చూస్తున్న విధానంగా ఆరో ముద్ర విప్పినప్పుడంటే అప్పటికే గొప్ప జనం అంతా హతసాక్షులు అవుతున్నారు అన్న విషయాన్ని పదకొండవ వచనం మనం చూసినాం కాబట్టి సహదాసుల సహోదరుల యొక్క సంఖ్య సంపూర్తి కావాలా దానికి సంబంధించిన విషయం మాట్లాడుతున్నాం కాబట్టి సంపూర్తి అయ్యేదే పన్నెండవ వర్షాలు చూస్తున్నాం కాబట్టి ఆరవ ముద్ర విపబడినప్పుడు ఏమైందంటే పెద్ద భూకంపం అంటే గొప్ప జనం మొత్తం క్లీన్ అయిపోతారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు గొప్ప జనం అంటే భూనివాసులు లక్ష వేల మంది ఆకాశవాసులు పర్లోకవాసులు కాబట్టి గొప్ప అందరూ హత సాక్షులు అవుతారు పన్నెండవ వచనం అదే జ్ఞాపకం చేస్తుంది దాని తర్వాత మనం చూస్తున్నాము సూర్యుడు చూడండి సూర్యుడు ఏమనుంది అక్కడ పన్నెండవ వచనంలో నలుపాయాను కదా కంబలి వల్లే నలుపాయాను అంటే మీరు చెప్పండి నిజంగా ప్రకృతి సహజంగా సూర్యుడు నలిపోతాడా అసాధ్యం కదా అది సైంటిఫిక్గా కరెక్ట్ కాదు కాబట్టి సూర్యుడు అన్నప్పుడు వేడికి సంబంధించింది కాబట్టి తేళ్లు అన్నీ నశించిపోతాయి నలుపైతాయి అంటే వాటి ప్రాణాలు విడిచిపెడతాయి ఎండిపోయినా ఆ కంబలి వాళ్ళే తయారవుతుంది ఇంకా దాంట్లో చలనం ఉండదు అన్నట్టు అవన్నీ ఒక జగన్ కుప్పగా వేస్తే నల్లన్నీ తేళ్ళన్నీ చచ్చి కుప్పగా వేస్తే అది గొంగలి లాగా ఉంటుంది అన్నట్టు శాక్లో అదే కదా నడుము కట్టుకుండేది అట్లా మూల అట్లా ఉంటుంది అన్నట్టు దాని చంద్రుడు ఏం జరిగింది కాంతిని పోగొట్టుకున్నట్టు చంద్రబింబం అంతా ఇవ్వ చూడండి రక్తవర్ణం ఎట్లా అవుతుంది చెప్పండి కాబట్టి చంద్రుడు గొప్ప జనానికి సాదృశ్యం అని ఇక్కడ మనం గ్ర గ్రహిస్తా ఉంటాం కొన్ని దశలలో గతంలో కూడా నేను చూపించిన ఒక దశలో చంద్రుడు సర్పాలకు సాదృశ్యంగా ఉంటాడనేసి చల్లగా ఉంటాడు కాబట్టి చల్లగా కాటేసేది కానీ ఇక్కడ రక్తవర్ణం కావడం ఏంటంటే గొప్ప జనం హతసాక్షులు కావడం విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు పన్నెండవ వర్షంలో అండ్ చివరిగా పదమూడవ వర్షంలో ఆ అకాలపు అంజూరపు చెట్టు పండ్లు రాలినట్లు నక్షత్రంలో రాలెను కాబట్టి ఈ సర్పాలకు సాదృశ్యం అన్నట్టు సర్పాలు కూడా సంపూర్ణంగా రాలిపోతాయి అవి పైనన్నాయి అవి ఆకాశవాసులు అనుకుంటున్నాయి కానీ అవి ఆకాశవాసులు కావు సైతాను వాడి అనుచరులు ఏ రీతిగా ఆకాశం నుంచి కింద పడద్రోయబడినరో చివరిగా ఈ యొక్క సర్పములు కూడా పడద్రోయబడుతున్నాయి సర్ప సంతానం వీళ్ళు అందరు పడద్రోయబడతారు కిందకు పడవదతారు అంటే అగాధంలోనికి వీళ్ళందరూ పడవేయబడతారు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడికి ఆరవ దీనికి సంబంధించిన మనం వచ్చేవరం మరికొన్ని చూస్తాం ఇప్పటికైతే ఇమ్మీడియట్లీ మనము ఆ దా గ్రంథంలోని వాక్యానికి వెళ్ళిపోతా ఉన్నాం మనం దానియ గ్రంథంలోని వాక్యం చూడక ముఖ్యంగా ఎందుకు ప్రభువు ఈ యొక్క గొప్ప జనాన్ని మరణానికి అప్పగించిండు అనేది నేను మధ్యాహ్న కాలం పెద్ద గుంపు కదా ఇది ఎక్కడ జరుగుతుంది ప్రవ్వ ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి ప్రవ్వా అని శిష్యులు మతె శివారు తిరునాలు అర్థంలో అడుగుతున్నారు ప్రవ్వా ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి ప్రవ్వా అంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ప్రవ్వ అది క్వశ్చన్ ఇవి ఎప్పుడు జరుగుతాయి ప్రవ్వా అంటే ఆయన అప్పుడు స్టార్ట్ చేసింది ఎవడును మిమ్మల్ని మోసపరచ కొనకుండా చూచుకొనిడి ఫస్ట్ సూచన అది ప్రపంచమంతట మోసం నల్లని గుర్రం దానికి కదా ప్రపంచమంతా మోసమే ఎక్కడ చూసినా మోసమే మనుషులు మోసంలో జీవిస్తున్నారు అందుకే లక్ష నలభై వంది మంది మోసంలో ఉండరు సర్పంలో తేళ్ళు విపజనం మోసంలో ఉంటారు కాంప్రమైజ్ అయిపోతారు మనం మటుకు మోసంలో ఉండం మోసాన్ని గ్రహించి తప్పించుకుంటాం నేను కొనలే జామపాండ్లు మధ్యాహ్నం మీకు జపించిన కదా ఆ జామ నేను కొనలే నేను మోసపోతున్నా నాకు తెలుసు కిలో మూడు పండ్లు కనీసం ఐదారు పండు వాళ్ళకి ఇల్లకి మూడే పండ్లు వస్తున్నాయి మోసపోం మనం ఎట్టి పట్ల ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా మీరు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు మొదటి సూచన అది మోసం అనేది దాని తర్వాత ఇవన్నీ జరుగుతాయి ప్రభు అంటే పీనుగా ఎక్కడ ఉండునో గద్దెలు అక్కడ పోగునన్నాడు ఇరవై అధ్యాయంలో పీనుగా ఎక్కడ ఉన్నో గద్దెలు అక్కడ కాబట్టి గొప్ప జనం అంత పీనుగులాగా మతపరమైన క్రైస్తవ జీవితం అంత పీనుగులాగా పడింది గద్దగా ఇప్పుడు గద్ద వాళ్ళ మీద వాళ్తుంది తేళ్ళు అన్నట్టు ఇవి గద్ద అంటే కాబట్టి తేళ్ళు ఈ పీనుగ మీద పడి దాన్ని పొడుచుకొని తినేది ఆ రకం అన్నట్టు తేళ్ళు అంటే అది బిజినెస్ కదా నల్లగుర్రం సంపాదించుకోవాలి ఈవెన్ పీనుగ మీద కూడా సంపాదించుకోవాలంటే ఎప్పుడైతే నువ్వు ఆచారబద్ధమైన జీవితంలో జీవిస్తున్నావు నువ్వు చచ్చిన వాడవే కాబట్టి నువ్వేం చేస్తావు ఆచారబద్ధమైన జీవితంలో భయంతో వణుకుతోని అన్ని దేవునిస్ అనేది తీసుకొస్తూ ఉంటావు కానీ ప్రేమతోని హృదానుసారంగా నువ్వు దీవించలేవు చేయి చేయలేవు ఎందుకంటే అది కేవలం మిల్కీ సెదక్ క్రమంలో ఉంటుంది లేవి క్రమంలో భయము ఆచారబద్ధమైన జీవితము పాత నిబంధన విధానాలు మిల్కీ క్రమంలో స్వాతంత్రం ఉంది దళిత రాష్ట్ర పత్రిక ఆరవద్యము మొదటి వర్షంలో అదే చూస్తాం మనం మనకు స్వాతంత్రం ఇచ్చిన దేవుడు స్వాతంత్రం అనేది బైబుల్లో చూస్తాం మనం బానిసత్వంలో లేం ఇక్కడ కాబట్టి వీరందరూ ఎందుకు మరణం రుచి అది దేవుని యొక్క తీర్పు వారి యొక్క అవిధేయత వలన వారి చేసిన అవిధేయత అనే పాపం వలన వారు వారి ప్రాణాలని సమర్పించాల్సి వస్తుంది వాళ్ళు అనుకున్నది వాళ్ళు రావట్లేరు ఎందుకంటే నేను వర్షిప్ చేసుకున్న నేను పరిశుభ్రమ పొందుకున్న నా కృపవారాలు ఉన్నాయి నేను అమాంతంగా ఎత్తపడతాను అనుకున్నారు కానీ వాళ్ళు ప్రకృతి సహజంగా చూస్తున్నారు కానీ ఇవన్నీ గతించిపోయినాయి అనేది చూడండి ఒకసారి రెండో కొరితలు రాష్ట్ర పత్రిక ఎవరైనా త్వరగా చదవండి రెండో కొరతలు రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చినాం ఏబిపీఎం గ్రూప్ ఫౌండేషన్ వాక్యం ఇది రెండో కొరత రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చినం ఎవడైనా కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడలా వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో చూడండి క్రీస్తు చేసినందున్న వారు నూతన సృష్టి పాతవి గతించినవి పాతవి ప్రకృతి సాధ్యమైనవి కండ్లకు కనిపించేవి సమస్తం క్రొత్తవైనవి ఇవి ఆత్మీయమైనవి కాబట్టి నువ్వు ఆత్మీయంగా ఉంటేనే కానీ వీటిని చూడలేవు వీటిని గ్రహించలేవు అందుకే చూడండి తిమతికి రాసిన రెండో పత్రిక మరోసారి ఎవరు చదవండి తిమూతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనం కొంచెం స్పీడ్గా దేవుని ఎడలా దేవుని దేవుని ఎదుట యోగుని గాను సిగ్గుపడ సిగ్గుపడినక్కర్లేని పనివాణి గాను సిగ్గుపడినక్కర్లేని పనివాణి గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాణి నిన్ను నీవే దేవునికి కనపరుచుకునేటకు జాగ్రత్త చూడండి మనుషులకు కనిపించుకోవడం కాదు మన గ్రూప్లో మనం ఎవరు మనుషుల కొరకు మనుషులు మమ్మల్ని చూసి ఒప్పుకోవాలా అని మనం ప్రయాసపడడం ఎందుకంటే మనం ప్రతి ఒక్కరిని ఆత్మలోనే ఎరుగుతాం మన ప్రభు అయిన ప్రభుని కూడా ఆత్మలోనే ఎరుగుతాం ఆయన ప్రకృతి సహజంగా ఉన్నా కానీ ఆ శరీరంతో అక్కడికి వెళ్ళిండు పరలోకంలో శరీరంలోనే ఉన్నాడైనా అయినా కానీ ఆయనని కూడా మనము ఆత్మలోనే ఎరుగుతాం పౌలు కొరింత లక్ష్ణపతులు జ్ఞాపకం చేస్తున్నాడు పాతవి గతించిన సమస్తం కృతమైనవి కాబట్టి నిన్ను ఎట్లా చూపించుకోవాలా మరోసారి చదివిస్తారు అది దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కర్లేని పనివాణి గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాణి గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము జాగ్రత్త పడమంటుంది బహు జాగ్రత్తగా మనం పడల్లా నిన్ను నువ్వే కనపరుచుకోవాలా దాని తర్వాత ఉపదేశకుని గాను సత్యవాక్య ఉపదేశకని కానీ ఇంగ్లీష్లో అట్లా లేదు ఇంగ్లీష్లో ఏముందంటే టు స్టడీ అని ఉంది నువ్వు ఎప్పుడు ఉపదేశిస్తావు చదువుతూనే కదా ఇంగ్లీష్లో మటుకు చదవాలనుంది స్టడీ టు షో యువర్ సెల్ఫ్ అప్రూవ్డ్ అని కాబట్టి మనం వీటన్నిటినీ చదవాలా ఇన్ని సంవత్సరాలు చేయలేదు మనం అంత దీర్ఘంగా ఇప్పుడు బహు దీర్ఘంగా ధ్యానించాలి ఎందుకంటే ఇంత షార్ట్ టైం వెరీ వెరీ షార్ట్ టైం ఎందుకంటే టోటల్ కొలాప్స్కి సిద్ధమవుతున్నాం ఎకానమీ టోటల్ కొలాబ్స్కి సిద్ధమవుతున్నాం ఈ లోకస్తులు అనుకుంటున్నారు బిజినెస్ మెన్ను వాళ్ళు ఈ లోకాన్ని సంపాదించుకుంటున్నారు అనుకుంటారు కానీ ఈ లోకం మన ప్రభుత్వ వాళ్ళది కాదు వాళ్ళందరూ పరిగెత్తిపోతారు వాళ్ళ మీదకి బహు కఠినమైన శిక్ష రాబోతుంది ఇందాక చూపించాను సూర్యుడు చంద్రుడు వాళ్ళు ఏమవుతుంది వాళ్ళ పరిస్థితులు చూస్తున్నాం ఆకాశ నక్షత్రం లేమైతే వాటి పరిస్థితి చూస్తున్నాం వీళ్ళందరూ బహు కఠినమైన శిక్ష అనుభవించకపోతున్నారు సూర్యుడు కుప్పలు కుప్పలుగా పడవే పడుతుంది మూలకి తేళ్ళు గొప్ప జనం రక్తవర్ణం మొత్తం రక్తపాతం ఎక్కడ చూసినా రక్తపాతమే కొన్ని సంవత్సరాల క్రితం నేను న్యూస్ పేపర్లు చదివినా సూర్యుల్లో రక్తాలు ప్రవహిస్తున్నాయంట చంద్రమండలంలో సైంటిస్టులు చూసినట్ట రక్తం అక్కడ ఎందుకు ప్రవహిస్తుంది చంద్రమండలంలో అక్కడ జీవరాశులే లేవు కదా రక్తం ఎట్లా సైంటిస్టులు గ్రహించలేకపోతున్నారు కానీ మనకు చూపించింది దేవుడు గొప్ప జనం అందరూ రక్తపాతం కాబోతున్నారు సర్పములు కుప్పలు కుప్పలుగా పడిపోతూ ఉంటాయి పైనుంచి సైతాన్ని ఎట్లా పడిపోయిండో వాడి అనుసలు ఎట్లా నక్షత్రాలన్నీ సర్పాలన్నీ పడిపోతాయి అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు అంటే సర్పముల తేళ్ళు వీటిని ప్రత్యక్షంగా చూస్తున్నారు కానీ మనము ఆత్మలో చూస్తున్నాం దుకాసు ప్రభు ఈ విషయాన్ని మనతో మాట్లాడిన చాలా సంవత్సరాల ఒకసారి చూడండి లూకాసు వార్త అధ్యాయం మరోసారి మీకు జ్ఞాపకం చేయబడుతుంది వాక్యం లూకాసు వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో వర్షంలో యాజకులు చదువుతున్నారు రాజ్యం ఎప్పుడు వస్తుంది దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిచయలు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు రాదు ఎందుకన చదువు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడ ఇక్కడని అదుగో అక్కడని చెప్ప వీలు వారికి ఉత్తరం ఇచ్చాను ఇది ఎవరు జవాబిస్తున్నారు మన ప్రవే ఇస్తున్నాడు ఇది ప్రత్యక్షంగా రాదు ఎందుకంటే పర్లవ రజ మీ మధ్యలోనే ఉంది మీరేమో ఎక్కడన్నా వెతుకుతున్నారు అది ఇక్కడ అక్కడ ఉంది అని చెప్ప వీలు ఇది ఆత్మీయమైన జీవితం పర్లో రాజ్యం ఎక్కడ లేదు మీ మధ్యలోనే ఉంది అంతం మీ మధ్యలోనే జరుగుతుంది పాతవి కూడా మీ మధ్యలోనే ఉన్నాయి క్రొత్తవి కూడా మీ మధ్యలోనే ఉంది అయినా కానీ వీళ్ళు మాకేం కాదులేదు ధీమాగుందం మేము ఎత్తబడే సంఘానికి సిద్ధపడుతున్నాం అని కానీ ఏం జరుగుతుంది ఎవడు గుర్తెరిగిన సమయంలో జలపల్లం వచ్చి వారిని అందరినీ కొనిపోయింది ఒక్కరిని విడిచిపెట్టలే కేవలం ఒక కుటుంబం నువ్వు ఆ కుటుంబాన్ని విడిచిపెట్టింది జలం అందరిని ఎత్తుకొని పోయింది అందరు కొనిపోబడ్డారు నిత్య నరకానికి ఒక్క కుటుంబమే విడుదల పొందింది ప్యాప్చర్ కల్ట్ బోధకులు దీన్ని ఉల్టా పాపి అని కొనిపోబడ్డవాడు పరిశోధుడు అని ఉల్టా కొనిపోబడ్డవాడు నిత్య నరకానికి కొనిపోవాడి విడవబడ్డవాడు తీర్పు నుంచి విడుదల పొందిండు ఓడలో ఉన్నాడు కాబట్టి దాన్ని రివర్స్ చేసింది ఎందుకంటే వాడు ఎప్పుడు వంకర్ చేసినట్టు వాక్యం ఏషియా గ్రంథంలో చూస్తాం ఈ వాక్యం కొంత కలంకించట కూడా చూసినాం మనం ఏషియా గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేన వచనంలో వరని చదవండి త్వరగా ఏషియా గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేన వచనం మాకేం కాదులే అని ధీమా గుణారు నిబంధన చేసుకుంటే పాతాలముతో ఏకమైతి ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటినప్పుడు అది మా యొద్ధకు రాదు ధీమా అన్నట్టు ఉపద్రము అది వడిగా వచ్చినప్పుడు వడిగా అంటే స్పీడ్గా వస్తుంది ఉపద్రవం జలప్రలయం ఎట్లా వచ్చింది అట్లా వచ్చినప్పుడు మాకేం కాదులే మేం ధీమాగా ఉన్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు చేసింది నిబందన మరణంతో ఎవడన్నా మరణంతో నిబందన చేసుకుంటాడా మరణంతో నిబందన చేసుకుంటే ఖచ్చితంగా మరణించాల్సిందే కదా కానీ నువ్వు మరణంతో నిబంధన చేసుకొని ఉపద్రం వచ్చినప్పుడు నా మీదకి ఏం కాదను అట్లంటావు ఉపద్రం వస్తున్నప్పుడు మరణంతో నిబంధన చేసుకొని నాకేం కాదంటే ఉదరం గమ్ము నుండి వెళ్ళిపోతుందా నేను వాష్ చేసుకొని వెళ్ళిపోతుంది నీళ్లు నోవా కాలం అట్లనే జరిగింది మాకేం కాదులే అని ధీమాగా తిందు తాగుతూ కూర్చున్నారు అందరూ పెండిళ్ళు చేసుకుంటా పార్టీలు పబ్బాలు చేసుకుంటా ఉన్నారు ఒక్కోసారి జలపల్లిం వచ్చి వారిని అందరినీ కొనిపోయింది ఏం కాదులే మాకు అనుకున్నారు భక్తిని ప్రవచనం గొప్ప జనం కూడా అట్లా ధీమాగా మాకేం కాదులే అందుకే మత్తవారి తిరునా దా ప్రభు నోవా కాలం ఎట్లున్నా మనుషుకం రాకడ అనేది ఉంటుంది మనుషులు తినచు త్రాగు అమ్ముచ్చు కొనుచ్చు నారు నాటుచ్చు పెండిళ్ళు చేసుకునొచ్చు పెండిళ్ళకి ఇచ్చుచ్చు బయ్యింగ్ సెల్లింగ్ పొద్దున్న నేను చూపించిన మోసకరమైన బిజినెస్ ఇదంతా అనేష్ నల్లగుర్రానికి సంబంధించిన బోధ అంత మోసమే ఎక్కడ చూసినా మోసమే నిన్ను నువ్వే నువ్వు కాపాడుకో నువ్వు కాపాడుకో అంతే నీ డబ్బులు నీ నీ నీ నువ్వు క్రాప్ కష్టపడి సంపాదించుకుంటున్న డబ్బులు అంత దోచుకుంటున్నాడు వాడు నల్లగుర్రం ఈ ఇది లోపల కూడా ఉంది బయట కూడా ఉంది నల్లగుర్రం ఇది పక్కనే ఉన్నారు నల్లగురం అనే విషయం జ్ఞాపకం చేసుకో ఇవన్నీ ప్రకృతి సహజంగా జరుగుతున్నాయి అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇవన్నీ ఆత్మలో జరుగుతున్నాయని ప్రభు మనకు మాట్లాడుతున్నాడు ఎవరం చదువుతారా పేతురాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ అష్టంలో ఈ సర్పంలో కీళ్లకు సంబంధించిన వాక్యం ఉంది ఇక్కడ మూడో అధ్యాయంలో ఎన్నో వచనం అన్నా నాలుగో వచనం ఆయన రాకడను గుర్చిన వాగ్దానం ఏమాయను చూడండి ప్రకృతి చూసే ఎట్లాంటి ఇంకెక్కడ వస్తాడు చదువు పితరులను నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టించి సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదని చెప్పుదరని మొదట మీరు తొలుసు కొనవ కట్ ఇక్కడ ఆయన రాక అయన రాకడను వచ్చిన వాగ్దానం ఏమాయను ఇతరులు నిర్ధరించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచే ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకున్న చూడండి ముందు ఇది మీరు తెలుసుకోవాలా మీకు చెప్తున్నాడు అంటే గొప్ప లక్ష మీరు తెలుసుకోవాలి ఏంటంటే అపహాసకులు వాళ్ళు ఆయన రాకడ ఏమైంది ఇతరులు ఎదిరించిన కాలం నుంచి ఈ రోజు వరకు ఒకటే రీతికి ఉంది కదా అట్లనే ఉంది కదా సూర్యుడు వస్తున్నాడు పోతున్నాడు చంద్రుడు వస్తున్నాడు పోతున్నాడు తిన్నమా తిన్నమా పండుకున్నమా తెల్లారిందా యథావిధిగా నడుస్తుంది కదా లోకం ప్రకృతి సహజంగా ఉన్నారు మనుషులు అపహాసకులు వీళ్ళు సర్పాలు ఇవి తర్వాత ఆశ కలిగిన వాళ్ళు చదివారు మరోసారి నాలుగో వచనం ఆయన ఆయన రాకడను కూర్చిన వాగ్దానము ఏమాయను ఇతరులు నిద్రించినది మొదలుకొని సమస్త సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకున్న మీరు మొదట తెలుసుకోవాల్సిన విషయం ఇదంటున్నాడు వాళ్ళ గుణగణాలు వాళ్ళ విధానాలు ఇట్లుంటాయి అనేది కాబట్టి వాళ్ళు నిన్ను సవాల్ చేస్తారు ఎంత ప్రకృతి ఒకటే రీతి ఉందంటే వాడు చూసేదే ప్రకృతి రీతి అందుకే వాడు గ్రహించలేడు సర్పంలు తేలు ఎందుకు గ్రహించలేవంటే ప్రకృతి సహజంగా చూస్తారు కానీ మనము ఆత్మలో చూస్తున్నాం అందుకే మనకి చూపిస్తున్నాడు దేవుడు వాళ్ళు చూపులు లేరన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సర్పములను తేలనే దేవుడు ఒక గనహీనమైన సాధనంలాగా లేక ఘటంల లాగా గొప్ప జనానికి తన యొక్క తీర్పుని అమలుపరచడంలో కాబట్టి వీరి జీవన విధానం ఏంటంటే వీరికి తెలియదు వీరు దేవుని సేవ చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ వాళ్ళు చేస్తుంది దయ్యం సేవ అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా యోహాన్ సువార్తలో ప్రభు మన జ్ఞాపకం చేసింది ఈ విషయం వాళ్ళు దేవుని సేవ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు ఒకసారి చూడండి వాక్యం ఎవరు చూడగలరు యోహాన్ సువార్తలో పదహారో అనుకుంటాం మేడం పదహారు వారు మిమ్మను వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలువే మిమ్మను చంపు పతివాడు తాను దేవునికి సేవ చేసినడని అనుకున్న కాలము వచ్చిచున్నది అది ఆల్రెడీ వచ్చినది కాబట్టి వారు మిమ్మల్ని చంపుతారు తేళ్లు సర్పములు కలిసి చంపుతారు గొప్ప అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంట చదుపా చంపేవాడు ఏమనుకుంటుండు వారు మిమ్మల్ని దేవుని సేవ చేయించవాడు మిమ్మల్ని చంపు పత్తి తాను దేవునికి సేవ చేస్తున్నాడని అనుకున్న కాలము వచ్చుచున్నది చూడండి గొప్ప జనాన్ని చంపే వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారు అనుకుంటున్నారు అట్లుంటుందా దేవుని సేవ చంపడం దర్పంలో తేళ్ళకి జ్ఞానం లేదు కదా దేవుని బిడ్డల్ని చంపడము దేవుని సేవ ఎట్లయితుంది యేశ్వరవు మాట్లాడుతున్నాడు ఈ మాట ఇది నెల త్వరగా రా నెరవేరబోతుందని అందరూ చనిపోతారు అన్న ప్రవ్వే తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు అరణవ గంధల జ్ఞాపకం చేసిండు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆరవ అధ్యాయుల జ్ఞాపకం చేసిండు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆ టైం వచ్చేసింది ఆల్రెడీ అమలు పరిచేసింది దేవుడు దేవుడి ఆజ్ఞ ప్రకారంగా నేను నెరవేరుతున్నాయి ఇవన్నీ సార్ ఇక్కడ నేను వాక్యాన్ని ఆపేస్తున్నాను దాని గంధానికి వెళ్ళిపోతాను ఈ ఆరవ ఈ నాలుగవ మృగానికి సంబంధించిన బోధ నేను క్లుప్తంగా మీకు చూపించేసి ఈ రోజుకి ముగించేస్తా వాక్యం వచ్చే వారము ఈ నాలుగవ మృగానికి సంబంధించింది ఎందుకంటే ఇది బహు భయంకరమైన మృగం అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం ఎవరన్నా చదవండి బ్రదర్ నాలుగవ దానియల్ గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ వచ్చటం పిమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతు ఒకటి కనబడెను అది తనకు ముందుగా నూండిన ఇతర జంతువులకు భిన్నమైనది అది మహాబల మహత్యములు గలది దానికి పెద్ద ఇనుపదంతములను పది కొమ్ములను అది సమస్తమును భక్షించుచు తుత్తు చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగద్రొక్కుచుండెను అంతేనా ఇంకా కొంచెం ముందుకు పోలేదా నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచను ఈ యొక్క ఈ యొక్క దర్శనాన్ని మనము వచ్చే వారం వరకు దాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటాము ఎందుకంటే ప్రతి చిహ్నాన్ని అర్థం చేసుకోవాలంటే బహు కష్టతరంగా ఉంటుంది ముఖ్యంగా అక్కడ దాని నోట్లో ఇనప దాని దాని పండ్లు కూరలు ఇనప కూరలు కదా అదొకటి అంశం దాని తర్వాత అది సమస్తాన్ని తొత్తు నీళ్ళగా తీస్తుంది కదా ఉంది కాల కింది అనగదొక్క అనగదొక్కచుండను దాని తర్వాత అది అన్నిటికంటే బహు భిన్నంగా ఉంది ఎట్లుంది అది చూడడానికి ఘోరంగా ఉంది భయంకరంగా ఉంది రెండు విషయాలు అక్కడ ఘోరంగా ఉంది అంతేనా బ్రే నేను ఘోరమునుగో జంతు ఒకటి కనబడి అది ఘోరంగా ఉంది అది భయంకరంగా ఉంది అంటే దాని దాన్ని చూసినప్పుడు ఎట్లా అర్థం తీసుకున్నారు చూడలేకపోయి అర్థం కాలేకపోయింది దాన్ని ఎట్లా విశదీకరించాలో అనేది రెండు మూడు పాయింట్స్ విశదీకరించేసేసిండి అన్నట్టు అయితే ఈ నాలుగవ మృగము ఎట్లా ఉంటుందన్న విషయాన్ని విశదీకరిస్తూ దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాడు అయితే మనకు తెలుసు మొదటి గుర్రము మన ప్రభుకి సాదృశ్యము లక్ష నలభై మందికి సాదృశ్యం రెండవ గుర్రము ఎర్రనిది ఎర్రనిది యదోంకి సాదృశ్యం ఒకసారి అది తేలకి సాదృశ్యం మరొకసారి సర్పంలో సాదృశ్యం దాని తర్వాత మూడవది నల్లని గుర్రము అది తేళ్లకు సాదృశ్యం ఎందుకు అది రెండవ గుర్రము ఎర్రనిది సర్పంలో సాదృశ్యం అంటే మీరు మరోసారి చూడండి ఎవరైనా జ్ఞాపకం ఉంటే ఆరో అధ్యాయంలో అది నేను మరణం ఎక్కడ ఉంటే అక్కడ సర్పం ఉంటుంది ఆ విషయం మీరు గ్రహించాలా నేను నేను చదువుతాను వాక్యం ఎక్కడ ఉన్నది ఆరో అధ్యాయం ప్రగబగంధం ఆరవ అధ్యాయము ఎర్ర గురానికి సంబంధించిన వాక్యం అది ఎక్కడైతే మరణానికి మరణము అప్పగించబడుతుందో లేక మరణం చంపడానికి అధికారం అనుగ్రహించబడుతుందో అది సర్పము అన్న విషయాన్ని మనం చూసినాం మధ్యాహ్న కాలం సంఖ్యాకాండము ఇరవై ఒకటో కూడా చూసినాం మనం ఆరవ అధ్యాయం చూసిన నేను నాలుగవ వచనంలో అప్పుడు ఎరనిదైనా వేరొక గురం బయలువేలాను వేరొక గురం అంటే మొదటి దానికంటే విన్ భిన్నంగా ఉంది మనుషులు ఒకరిని ఒకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారము ఇయ్యబడెను కాబట్టి చంపడానికి సమాధానం లేకుండా చేయడానికి ప్రతి కుటుంబంలో ఎలా జలిపెట్టాల అత్తకి కోడలకి తల్లిదండ్రులకి పిల్లలకి భార్యకి భర్తలకి ఎక్కడ చూస్తే సహోదరులకు సమాధానం లేదు ఎక్కడ కూడా సమాధానం లేకుండా వాడు చేస్తున్నారు వాటికి అధికారం ఇచ్చిండే దేవు చంపడానికి ఒకరికొకరు చంపుకోవడానికి ఒకరినొకరు చంపుకోవడం ఎక్కడ చూస్తే అక్కడ ప్రపంచమంతట కాబట్టి ఎర్రని గుర్రము మరణం మీద వానికి అధికారం ఇచ్చిండు కాబట్టి సర్పం అన్నట్టు అదే రీతిగా నల్లని గుర్రము తేళ్ళ అన్నట్టు అవి కాటేయడం కొరికే అంటే శ్రమబెట్టడం కొరికే అవి దాని తర్వాత మనం చూస్తాం ఐదవ అధ్యా వచనంలో మూడో ముద్రను విప్పినప్పుడు రమ్మని మూడవ జీవి చెప్పడం వింటనే నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనబడను దాని మీద ఒకటి త్రాస్ చేత పట్టుకొని కూర్చున్నాను అంటే వీడు మోసం చేసేవాడు అన్నట్టు అయితే వీడి వీని మోసం ఎట్లుంటుందంటే బహు బాధకరంగా ఉంటుంది అన్న విషయం మనం నేను నేను ఉదయకాలం చూపిస్తున్నా మీకు నేను బహు బాధాకరంగా ఉంటుంది వీడి బిజినెస్ అన్నట్టు నువ్వంతా లాస్ అయిపోతావు వీడి ద్వారా వీడి సహవాసంలో మొత్తం లాస్ అయిపోతావు ఇస్కర్యోత్ యూధ ఏస్లో ఇస్కరియోత్ యూధ పని ఎక్కడ సేవకపోయినా కానుకలన్నీ అందరూ ఇస్కర్ యోత్ వ్యూధ చేతిలో పెట్ట అంటే ఆయన ఒక ట్రెజరర్ లాగా అకౌంటెంట్ లాగా డబ్బులన్నీ ఆయన చేతికిస్తే జమ తీసుకునేటోడు అన్నట్టు కాబట్టి ఇస్కర్ యోత్ ఎప్పుడు ధన అన్నట్టు తేళ్ళకి ఎప్పుడు సంపాదించుకోవాలి అనేది ధన వ్యామోహం ఎవరిది కూడా ఆశయించదన్న వాక్యం మనకు తెలుసు నీ పొరుగువాన్ ఏది ఆశించకూడన్నాడు పది ఆగిలలో కాబట్టి ఏ స్పెరు ఉన్నవాడు అవన్నిటినీ సంపూర్ణంగా నిర్వర్తించుకున్నవాడు కాబట్టి మనం ఎక్కి ఫస్ట్లో ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించినా అది తీసుకున్నా వాపస్ ఇచ్చేసేయాలి నువ్వు రాసుకోవాలి ఎక్కడన్నా ఎవరి దగ్గరికి నేను ఏం తీసుకున్నాను ఏ బ్రదర్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను ఏ సిస్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను జ్ఞాపకం తీసుకొని పోయి తిరిగి ఇచ్చేసేయాలా ఎందుకంటే ఇది క్లీనింగ్ టైం చేతులు ఇంటికి వచ్చినాక కడుక్కుంటావు కదా సబ్బుతో ఆఫీస్ ఉన్నప్పుడు శానిటైజర్ పెట్టుకొని కడుక్కుంటావు కదా అట్లనే నీ హృదయాన్ని శానిటైజర్ చేసుకోవాలా ఇప్పుడు నీ ఆత్మని శానిటైజ్ చేసుకోవాలా నీ మనసుని శానిటైజ్ చేసుకోవాలా ఈ నడవడిని శానిటైజ్ చేసుకోవాల నువ్వు ఈ టైం అన్నట్టు ఎట్టి బస్సులు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం తెచ్చుకున్నావో త్వరగొయి వాపస్ ఇచ్చేసేయి ఇంకా టైం లేదు వెరీ వెరీ షార్ట్ టైం నాకు మధ్యాహ్నం బయలుపరచబడింది విషయం బహు షార్ట్ టైం ప్రపంచమంతటా గందరగోళాలు స్టార్ట్గా పోతున్నాయి మొత్తం కొలాప్స్ అయిపోతే గవర్నమెంట్స్ అది టైంలో ఈ లోకపుర రాజ్యాలన్నీ మన ప్రభు రాజ్యం కాబోతుంది ఒక దిక్కు సంతోషం ఉంది ఇంకో దిక్కు భయం ఎంతమంది మన వాళ్ళు పోతారు బహు దుఃఖంగా ఉంటుంది ఇప్పటికే ఎంత దుఃఖం ఉంది లాస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాం మనం మన వాళ్ళు చాలా మంది పోయినారు కదా అంటే మన గుంపులో లేరు కానీ దూరపు సంబంధాలు ఉన్న గల వీళ్ళందరూ ఎంతమంది పోయినారు ఆత్మీయ సంబంధాలు దత్త సంబంధాలు ఆత్మీయ సంబంధాలు చాలా మంది మాయమైపోయినారు బాధాకరంగా ఉంటుంది కాబట్టి దాని ఈ యొక్క వాక్యాన్ని హెచ్చారు ఈ యొక్క ఈ యొక్క సారీ మనం ఈ నాలుగు గుర్రాలకు సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తున్నాము దానిల గ్రంథంలోని విషయాన్ని ధ్యానించినప్పుడు అక్కడ ముఖ్యంగా మనకు రెండు విషయాలు జ్ఞాపకం చేయబడుతున్నాయి మొదటిదిగా రాత్రి కలిగిన దర్శనం ఇది అన్న విషయం దాని తర్వాత మృగము అది ఎట్లా ఉందంట అంతకు ముందున్న వాటికంటే భిన్నంగా ఉందనేసి మనం ప్రగడం గందలు చూస్తున్నాము ఇక్కడ కూడా అది ఎట్లా ఉంది భయంకరంగా ఘోరంగా చెప్పండి ఘోరం అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి ఘోరంగా ఉందంట భయంకరంగా ఉందంట దాన్ని ఎట్లా విషయాలు గ్రహిస్తాం ఘోరం అంటే ఏంది భయంకరంగా అంటే ఏంది అక్కడే తెలిసిపోతుంది దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ ఈ యొక్క మురుగా అనేసారి దానికి అధికారం అనుగ్రహించబడిన నుంచి మనం ఇందాక చూస్తున్నాము అది చూడండి అది బహు బలం బలిష్టమైందన్న విషయాన్ని నేర్చుకుంటున్నాం మనం బహు బలిష్టంగా ఉంది దాని తర్వాత అది దాని కాల క్రింద ప్రతి దాన్ని తొక్కుతా ఉంది అదొకటి చూస్తున్నాం దాని తర్వాత ఇంకేం చేస్తున్నాం అనేకమైన విషయాలు దాని గురించి ఇనపదంతంలోనే దానికి కరెక్ట్ కాబట్టి ఈ ప్రతిదీ చిహ్నని నువ్వు అర్థం చేసుకుంటే ఈ యొక్క దర్శనం నీకు బాగా అర్థమవుతుంది అది మన కాలమే నెరవేరుతుంది అనేది భయంకరమును రెండు చిహ్నాలు దాని అది ఏం జంతువు కూడా ఎక్కడ దాని గురించి విశదీకరించాలి ఏడవచనంలో జంతువు ఒకటి అది ఎట్లా ఉందో అర్థం కావట్లేదు దానికి కనీసం ఇంతకు వాటికి పక్షి రెక్కలు ఉన్నాయి అచ్చరిత పులి లాగుంది అవన్నీ చూసినాం మనం పోయిన వారం కానీ ఇక్కడ ఈ జంతువు వింత రకమైన జంతువు దీన్ని ఎట్లా పోల్చాలని అర్థం కావట్లేదు కానీ మనకు తెలుసు జకర గ్రంథాల్లో కూడా మనం చూసినాము ఎంతమంది గ్యాప్ ఉంది జకర గ్రంథంలో గుర్రాలు అన్ని నాలుగు రకాల గుర్రాలు ఆ నాలుగో గుర్రము వింత రకమైన గుర్రం దానికి అన్ని రకరకాల చుక్కలు చుక్కలు ఉన్నాయి ఒక కు చిత్తపులి లాగుంటుంది ఇంకో దిక్కు జీబ్ర లాగుంటుంది దానికి అన్ని రకరకాల అంటే మొదటి మూడు గుర్రల కలయి గుణగణాలన్నీ నాలుగో దానికి వచ్చింటాయి వింతగా ఉంటుంది అందుకే చూడడానికి ఇది కూడా అంతే వింతగుంది ఈ యొక్క జీవి దాని తర్వాత సార్ చూడండి అది తుదకు ముందుగా నిన్న ఇతర జంతువులకు భిన్నమైనది అంటే ఇంతకు ముందున్న మూడు జంతువులకి భిన్నమైనది అంటే ఇది ఆపోజిట్గా ఉంది అంటే భిన్నంగా అంటే వాటిలాగా లేదన్నట్టు మిక్స్డ్ అన్నట్టు ఇది దాని తర్వాత అది మహాబల మహాత్యములు గలది దీనికి ఎక్కడైన శక్తి ఉంది మహాబల మహా మహాత్యములు అంటే ఇది ఆశ్చర్యక్రియలు కూడా చేస్తుంది అన్నట్టు దానికి పెద్ద ఇనుప దంతములను పది కొమ్ములు ఉండేను ఇవన్నీ నేను మీకు చూపిస్తుంది ఈర్ఘంగా అన్నిటినీ ఒక్కొక్క దాన్ని దానికి పెద్ద ఇనుప దంతములు పది కొమ్మలు ఉండేను అది సమస్తంను భక్షించచ్చు తుత్తు నీలుగా చేయిచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అణగదొక్కుచుండను తప్పించుకున్న వాడేమో అణగదొక్కబడుతున్నాడు ఎప్పుడో బయలుదేరింది ఇది ఈ మృగం ప్రపంచమంతట దాని చివరి దశకు తర్వాత అక్కడ మనం చూస్తాం చూడండి అది దానికి అది సమస్తంను భక్షించు నీలుగా చేయించు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగద్రొక్కు చను కాబట్టి అనగద్రొక్కేది సర్పము అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల భక్షింగ్ చేళ్ళు అని అర్థం చేసుకోవాలి కాబట్టి నాలుగవ జీవి ఈ రెండు గుంపుల కలయికనే సర్పములు తేళ్ళు కలిసి ఉండేదే భిన్నమైందంటే మొదటి ఏమో కేవలం సర్పములకు సాదృశ్యం మరొక గుర్రము కేవలం తేళ్లకు సాదృశ్యం కానీ ఈ నాలుగో గుర్రం మటుకు రెండు కలయికలు రెండు కలిసి ఉంటాయి అన్న విషయం నేను మీకు చూపించిన అందుకే జక్ర గ్రంథంలో మనం చూస్తాం ఇవన్నీ సర్వలోకనాథని సన్నిధి నుంచి బయలుదేరినాయి ఒకదిబడి ఒకటి పంక్తులు పంక్తులుగా బయలుదేరినాయి మన టైంకి వచ్చేప్పటికీ రెండు వేల సంవత్సరాలు దాటిపోయింది రెండు వేల ఇప్పుడు ఏం జరిగినాయి అంటే అక్కడ ఉన్న పంక్తులు వేరే ఇక్కడ ఉన్న పంక్తులు వేరే మొత్తం తారుమార్ ఇది పది కొమ్ములు దేనికి సంబంధించినాయి ఈయన పద్ధము దీనికి సంబంధించినవి ఇవన్నీ నేను మీకు వచ్చేవారని చూపిస్తా కానీ కొన్ని విషయాలే ఇది ఇప్పుడు నేను చూపించేసి ఇంకా వాక్యాన్ని ముందు ఎందుకంటే పద్నాలుగు అయిపోయింది గ్రంథము యాభై అధ్యాయము ఐ ఎనిమిదవ వచ్చిన గ్రంథము యాభై ఒకటో అధ్యాయము నేనే చదువుతలే సౌండ్ ప్రాబ్లం ఉంది కదా అస్త్రమును కొరికి వేయినట్లు చిమ్మట వారిని కొరికి కాబట్టి ఈ ఈ మృగానికి సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తున్నాం వస్త్రమును కొరికి వేయనట్లు చిమ్మట వారిని కొరికి వేయను చిమ్మటకు సంబంధించిన బోదేది కాబట్టి ఓ రీతిగా తేళ్ళకి సాదృశ్యం దాని తర్వాత కొర్రే బొచ్చను కొరికి వారిని కొరికి ఇక్కడ బొద్దిక కూడా ఉంది దాని అయితే నా నీతి నిత్యం నిలుచను నా రక్షణ తరతరములుండను ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోగలం ఈ ప్రవచనం దేనికి సంబంధించిందనండి ఇక్కడ మనం చూస్తున్నాము అది సమస్తాన్ని భక్షిస్తుంది చిమ్మట ఇంగ్లీష్లో మాత్ అంట చిమ్మట లేక భోగం అంటం స్టాంగ్ నంబర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీలో ఏముందంటే అదొక ఎగిరే జీవి లేక ఫ్లై అనుంది ఫ్రమ్ ద అజిలిటీ ఆఫ్ ద ఫ్లై అది మనం యోవేల గ్రంథంలో చాలా కాలం క్రింద చూసిన రకరకాల పురుగులకు సంబంధించిన బోధ కదా యూట్యూబ్లో కూడా ఉందనుకుంటా రకరకాల పురుగులకు సంబంధించిన విశదీకరణ అయితే జేమ్స్ రాంగ్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఏముందంటే ప్రాపర్లీ ఫర్ జాయ్ గిఫ్ట్స్ వీళ్ళు పంచుకుంటారంట భక్షించే దోచుకొని వాటిని ఆనందిస్తారని అండి ఉదాహరణకి ఏ రీతిగా వెండి ముప్పై వెండి నాణ్యాలు సంపాదించుకున్నారో అట్లా వీళ్ళు కూడా సంపాదించుకుంటూ ఉంటారు అన్న విషయానికి అర్థం అది జేఎన్స్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీ త్రీలో ఏమంటే అదొక హార్స్ పరిగెత్తుతున్న హార్స్ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు బహు వేగంగా పరిగెత్తుతున్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి మరోసారి మనం యోగల గ్రంథంలోని కొన్ని వాక్యలు తీసుకేసి రోజు నేను ముగిస్తాను వచ్చే వారము ఈ యొక్క భయంకరమైన ఈ మృగానికి సంబంధించిన విషయాలు మరీ దీర్ఘంగా చూస్తాం యోగలు గ్రంథము రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలలో ఒక విషయాన్ని జస్ట్ రెండు రెండు మూడు వర్షాలు చుట్టు ఇచ్చేస్తే నేను అనుకుంటే ఈ రోజుకి వాక్యాన్ని ముగించొచ్చు చిన్న ప్రవక్తలు చాలా కాలం అయింది మనం ధ్యానించి తిరిగి అవన్నీ మనకు తిరిగి తిరిగి వస్తా ఉన్నాయి యోగేలు గ్రంథము వాటి రూపములు రూపంలో వంటివి నాలుగు ఐదు కస్టర్ చదవండి రెండు నాలుగు ఐదు నాలుగు ఐదు వాటి రూపములు గుర్రముల రూపంలో వంటివి రౌతుల వల్ల అవి పరిగెత్తి వచ్చును రథములు ధ్వని చేయనట్లు కొయ్య కాలు అగ్నిలో కాల్చు ధ్వని చేయనట్లు యుద్ధమునకు సిద్ధమైన సూర్యులు ధ్వని చేయనట్లు అవి పర్వత శుక్రముల మీద గంతులు వేయిచున్నవి ఇవన్నీ మనము మీరు అక్కడ చిన్న పర్వతలకు సంబంధించిన రికార్డింగ్స్ చూస్తే ఇవన్నిటినీ బహుగా విశ్వీకరించడం చాలా కాలం క్రిందట కాబట్టి ఈ గుర్రంల రూపంలో ఏ వేటి వేటి రూపంలో ఈ యొక్క ఈ యొక్క పురుగులు మిడతలు గుర్రల రూపాల లాగా ఉన్నాయనేది మనం ప్రరంగంలో ఆ యొక్క బూరల తీర్పులో చూసిన వీటన్నిటిని అవి ఎట్లా పరిగెత్తుతున్నాయన్న విషయాన్ని రథములు చేయి ధ్వని చేయనట్లు కొయ్యకాలు అగ్నిలో కాల్చు ధ్వని చేయనట్లు యుద్ధంలకు సిద్ధమైన షూరులు అంటే వీళ్ళంతా ఒక ఆర్మీ లాగా వస్తున్నారు అందుకు రక్తపాతం దేశంలో రక్తం ప్రవహించడం ప్రపంచమంతటా గొప్ప జనం హతసాఖి కావడం రథములు ధ్వని చేయనట్లు దాని తర్వాత షూరులు ధ్వని చేయనట్లు అవి పర్వతముల మీద పర్వతము మందిరాలకు సాదృశ్యం పర్వతముల మీద గంతులు వేయబోతున్నారు వాళ్ళందరూ చర్చలను తొక్కుతారు మనుషులను తొక్కుతారు విషయాన్ని వాటిని చూచి జనులు జనములు వేదన అందరి ముఖములు తెల్లబారును ఎందుకు తెలవారతాయి ప్రాణం పోతే తెల్లవారతాయి రక్తం పోతే తెలవారిపోతుంది గుండె కొట్టుకోవడం ఆరిపోతే తెల్లవారిపోతుంది బలాడిలు పరిగెత్తినట్లు అవి పరిగెత్తచున్నవి షూర్లు ప్రాకారంలో ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోచున్నవి ఒక దాని మీద ఒకటి త్రొప్పులాడక అవన్నీ చక్కగా పోచున్నవి ఎక్కడికి వందలు చూసినాం అవి సర్వలోకనాథుని సన్నిధిని విడిచిపెట్టిపోయినాయి ఆయన ఈ గుంపులని తన బిడ్డలకి బుద్ధి చెప్పడం కొరకు అన్న విషయాన్ని ఆయుధంల మీద పడినను త్రోవ బిడవవి పట్టణంలో నఖముఖాల పరిగెత్త చిన్నవి గోడల మీద ఎక్కి ఎండలోనికి చెరబడుచున్నవి చూడండి గోడ మీద ఎక్కి ఇండ్లలోనికి చెరబడుచున్నవి ఏవి గుర్రాలు గోడ మీద ఎక్తాయా ఇనలేట్లా గోడలకి దొంగలు వచ్చినట్లు కిటికీలో గుండా జొరబడుచున్నవిస్కరియో ఒక దొంగనే కదా ఒక వాటి భయము చేత భూమి కంపించు చిన్నది ఆకాశము తతరిల్లు చిన్నది సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది నక్షత్రంలకు కాంతి తప్పుచున్నది యహోవ తన సైన్యమును నడిపించుచు ఉరుమువలే గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదయ్యున్నది ఆయన ఆగిన నెరవేర్చున్నది బలము గలది దినము బహు భయంకరము దానికి తాళగలవాడెవడు బహు దగ్గర అయిపోయింది బహుగా జస్ట్ ఫ్యూ ఇంచెస్ నా దృష్టిలో అయితే ఆ దినం ఎందుకంటే సంపూర్ణంగా అన్ని కొలాబ్స్ అయిపోతున్నాయి నేను చూస్తున్న రెగ్యులర్గా గవర్నమెంట్స్ అన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి బిజినెస్లు ఫెయిల్ అయిపోతున్నాయి ఎక్కడ చూసిన అక్కడ లాలెస్నెస్ ఎక్కడ చూసిన అన్యాయము అక్రమము తొమ్మిదవ వర్షం చూడండి తొమ్మిదవ వర్షంలో చూస్తున్న మా వాక్యాన్ని పట్టణంలో నక నఖముఖాల పరిగెతున్నవి మీద ఎక్కి ఇండ్లలోనికి చెరబడుచున్నవి దొందలు వచ్చినట్లు కిటికీలో కూడా జొరబడుచినవి ఎవరి దప్పించుకోలేడు గొప్ప జనం ఎవ్వరు తప్పించుకోలేరు తేళ్ళు ఎట్టు భర్తట్టు వచ్చేస్తూ ఉంటాయి లోపలికి కిటికిల నుంచి వచ్చేస్తూ ఉంటాయి ఎక్కడి నుంచి అక్కడ వచ్చేస్తూ ఉంటాయి ఒక్కటే వాక్యం చూపించేసి నేను ముగిస్తాను ఈ గుర్రాలు వాటి మీద కూర్చున్న వాళ్ళు అవి ఒకసారి ఆ మిడతలు ఎట్లుంటాయి తేళ్ళలా తేళ్ళైంది సర్పం లేని ఇవన్నీ ఒక్కసారి నేను క్లియర్గా చూపించేసి వాక్యాన్ని ముగించేస్తా ప్రటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనంలో ఇది మనం బహుదీర్ఘంగా ధ్యానించినాం కొన్ని సంవత్సరాల క్రితం అది చివరిగా నేను ముగించేసి చూపించేసి ముగిస్తా తొమ్మిదవ అధ్యాయము ఆ మిడతలు రూపములు యుద్ధములకు సిద్ధపడిన గుర్రములలో పోలిన్నవి చెప్పండి మిడతలు మిడతలు మిడతల రూపములు యుద్ధం యొక్క సిద్ధపరిన గుర్రములను పోలినాయి కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారా గుర్రలు గుర్రములు మిడతలు అంట మిడతలు ఎంతో స్పీడ్గా పరిగెత్తాయి అంటే మీకు తెలుసా పోయిన మీరు చూసినారు మిడతల దండు బయలుదేరింది దేశం మీద అందరూ భయపడిపోయారు అవి మొత్తం తినేస్తాయి ఆ మిడతలు పచ్చదనం ఎక్కడ కనిపించదు మొత్తం క్లీన్ చేసుకొని నీ సంపాదన గొప్ప జనం యొక్క మొత్తం దోచుకొని ఈ మిడతలు తేళ్ళు ఓ చెప్పాలంటే అయితే ఇక్కడ చూడండి ఆ మిడతల రూపంలో యుద్ధం నాకు సిద్ధపడిన గుర్రంలను పోలినవి బంగారం వలే మెరుగు కిరీటంలు వాటికి ఉన్నాయి ఊహించుకోండి అవి ఆర్మీ ఇందాక ఏవైనా గమనిలో చేసినాం సైన్యం వాళ్ళు రాజ్య కేటాలు పెట్టుకుంటారు కదా కానీ వీరు బంగారం వల్ల కిరీటం బంగారం కాదది కానీ బంగారం మెరి కిరీటంలు వాటికి వాటి తలల మీద ఉండేను ఏవి మిడతలకి వాటి ముఖములు ఎట్లున్నాయి మనుష్య ముఖంలో వంటివి కాబట్టి వీళ్ళు మనుషులు వీళ్ళందరూ మనుషులు తేడ్లు ముందు తేలను పంపిస్తున్నాడు వాడు సర్పము దాని తర్వాత వాడస్తున్నాడు మీరు ఆశ్చర్యం ఎనిమిదవ వర్షం చాలా మూడు సంవత్సరాల క్రితం నేను చూపించిన వీటన్నిటిని బహు దీర్ఘంగా ఎనిమిదవ వర్షం స్త్రీల తల వెంటకల వంటి వెంటుకలు వాటికుండాను కాబట్టి ఇది సంఘంలోకి వెళ్ళి బయటకు వచ్చింది స్త్రీల తల వెంటకలు ఉన్నాయంటే స్త్రీ ఇది సంఘంలో ఉన్నది ఇది చర్చ్లో ఉన్నది స్త్రీ అంటే సంఘానికి సంబంధించింది కాబట్టి ఇది మ మనుషుల ముఖమే కానీ స్త్రీలు అంటే మతపరమైన జీవితం వాటి పండ్లెట్లని సింహపు కోరల వలె ఉండేను అంటే చూడండి బాగా అర్థం చేసుకోండి మనకు గెలిచిన సింహం అంటే సర్పలకు సాదృశ్యం అని గర్జించే సింహం వాడు సైతాన్ ఇనుప మైమరువులు వంటి మైమరువులు వాటికి ఉండేనంటే ఛాతిభాగం అంటే ప్రొటెక్షన్ అంటారు వాటికి కవచంలాగా వాటి రెక్కల ధ్వని యుద్ధం పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలే ఉండేను ఈ పదవర్షం చూడండి తేళ్ల తోకల వంటి తోకలు కొండ్లను వాటికి ఉండేను తేళ్ళు సర్పములు కలిసి ఉన్నాయి అవి మనుషులు అంటున్నాడు మిడతలు అంటున్నాడు గుర్రలు అంటున్నాడు తేళ్ల తోకలు అంటున్నాడు దాని ఐదు నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయటకు వాటికి అధికారం ఉండేనో ఎవరిచ్చారు అధికారం తండ్రి ఎన్ని నెలలు ఐదు నెలలు కరెక్ట్ ఐదు నెలలా అంటే నేను చెప్పలేను దేవ పురుషుల క్షణాలుంటాయి చార్ షార్ట్ టైం కానీ బహు భయంకరమైన మంట ఆ కాటు వాటి కాటు అదే మనం చూస్తాం పాతాలప్పు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు సైతానే వీటికి రాజు ఈ తేళ్ళకి సైతాన్ని చెప్పినట్లు చేస్తాయి ఈ తేళ్ళు ఎవరి మీద పడతాయి సూర్యుడు రక్తవర్ణం కావాలా సూర్యుని మీద పడబోతున్నాయి గొప్పదనం మీద పడబోతున్నాయి పచ్చదనం మీద పడిపోతున్నాయి నీ సంపాదన అంతా నువ్వు వాటి నుంచి త్వరగా బయటికి రా ఆ మూడు గుంపులకెళ్ళి మొత్తం నాశనం కాబోతున్నాయి త్వరలో దాని నుంచి నువ్వు త్వరగా బయటికి రాకపోతే దానికి బట్టిన దుస్థితి నీ కూడా కాబట్టి లక్ష నలభై నాలుగు తప్ప ఎవ్వడు ఈ వాక్యాలు గ్రహించలేడు అసాధ్యం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీడ్ ఎవ్వడు గ్రహించలేడు అందుకు అందరూ కొట్టుకొని పోతారు జలప్రళానికి నాకేం కాదులే అని మరణంతో నిబంధన చేసుకున్నాడు మరణం వస్తే ఏం చేస్తాడు నిబంధన చేసుకున్నాడు కాబట్టి తగినట్లు నిబంధన అందుకుంటాడు మరణిస్తాడు జీవంతో నిబంధన చేసుకున్నాం కళ్ళం అంటేనే అది కదా కళ్ళంలో నూర్చబడ్డ ధాన్యం అంటే కళ్ళంలో ఉన్నంత వరకే జీవం కళ్ళం బయట మరణం కాబట్టి మనము జీవంతో నిబంధన చేసుకున్నాం నేను తన తన చేసు అంటు మీకు సమృద్ధిగా జీవాన్ని అనుగ్రించడానికి వచ్చినాను ఈ లోకంలో కాబట్టి కళ్ళంలో ఉన్నవాడికి సమృద్ధి గల జీవం కళ్ళం బయట ఉన్నవాడు గాలికి ఎగరికి పో చెత్త ఉంటాడు వాడు పొట్టి ఉంటాడు వాడు బయట చెత్త కాల్చిబడతాడు అగ్నిచేత కళ్ళం బయట ఉంటే అగ్నిచేత కాల్చియబడుతుంది ఎంతమంది తెలుసు దావిదు ఓర్నాను అనే యబుసీం దగ్గర నుంచి కళ్ళం కొన్నాడు కళ్ళం స్థానం కొని అక్కడ దేవుని మందిరం కట్టాలనుకున్నాడు ఎప్పుడైనా అవకాశం ఉంటే నీకు చూపిస్తాను అర్నాను అనే ఓర్నాను అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కళ్ళం స్థానం పెద్ద స్థలం కొన్నాడు దేవుని కొరకు మందిరం కట్టాలని అదే స్థలము బైబ పాత నిబంధన కాల పుస్తకాలు చూపిస్తాను మీకు ఆది అక్కడంతా అదే స్థలంలో అబ్రహాము తన కుమారుని బలిగా అర్పించడానికి తీసుకుపోయింది అదే స్థలంలో ఎప్పుడున్న అవకాశం ఉంటే వాటిని మనం బహుదీరంగా చూస్తాం కళ్ళంలో ఉన్నంతవరకే నువ్వు కాపాడబడతావు కళ్ళం బయట ఉంటే నేను ఎవరు కాపాడలేడు ఏస్ప్రవ్వే ఆ కళ్ళం నువ్వే ఆ కళ్ళం కాబట్టి నూర్చబడ్డ ధాన్యం మనం మన మీద తొక్కా ఉండే తొక్కా తీసేసుకున్నాం విడిచిపెట్టేసినాం అయిన వర్షాలు తెచ్చాడు తెలియని వస్త్రాలు మనం ఆల్రెడీ వేసుకున్నాం శ్రమల కాలంలో వేసుకునేది కాదు ఇప్పుడే వేసుకున్నాం మనం దానికి ముందే వేసుకున్నాం మనం దాని గొప్ప జనం ఈ లోకపు వస్త్రాలు వేసుకున్నారు అందుకు వాళ్ళు మరణించాల్సి వస్తుంది మరణించినంత తెలియని వస్త్రాలు పొందుకుంటున్నారు మనం ఆల్రెడీ మరణించినాం రోముల రాష్ట్ర ప్రకారంగా ఏమిది అధ్యయనం ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణలో ఆల్రెడీ పాల్పొందినం మనం రెండో మరణానికి మన మీద ఏ అధికారం లేదు ధైర్యంగం భయపడకుండా దేని విషయంలో చింతించకండి దేని విషయంలో భయపడకండి ఆయన ఎంత నిరీక్షణ కలగండి విశ్వాసాన్ని కాపాడుకోండి ఎవరిని మిమ్మల్ని మోసపరచుకుని మీరు చూసుకోండి అటువంటి కృపణ ప్రభు మీకు అనుగ్రించడానికి ప్రార్థిస్తాను పరిశుద్ధుల వరకు తండ్రి మీకు వలనాలను అయినా మేము కాలం బహు భయంకరమైన కాలం ప్రభావ తన అంతా నిర్మానుషంగా ఉందనుకుంటున్నారు ప్రభా పేద రాష్ట్ర పత్రికలు మీరు మాతను మాట్లాడారు కాలం మొదలుకొని ఈరోజు వరకు ఒకటి రీతిగా ఉందనుకుంటున్నారు ప్రభా కానీ ఎవరు గుర్తిరగని సమయంలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ కొనిపోయాను మరణంతో నిబంధన చేసుకున్నారు ప్రభావ యశ గ్రంథం నిర్వహణ అధ్యాయంలో ప్రభావ నాకు ఏం కాదులే ఉపద్రమ మీదకి వచ్చినప్పుడు ఏం కాదులే అనుకున్నారు ఓవర్ఫ్లోయింగ్స్ కాదు వచ్చినప్పుడు ఏం కాదు అనుకున్నారు ప్రభావ కానీ మరణంతో నిబంధన చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ మరణించాల్సి వచ్చింది ప్రభా కానీ మీరు మాకు జీవంతో నిబంధన చేసినారు ప్రభావ మీకెంతో బంధనాలు కృతజ్ఞతలు నేను మెలికేసేది క్రమం జీవానికి సంబంధించింది ప్రభా జీవాన్ని పంచుకోవాలన్నారు ఇతరులతోనే అవును ప్రభావ మేము జీవాన్ని పంచుకుంటున్నాం మీరు సమృద్ధిగా మాకు జీవాన్ని అనుగ్రహించడానికి మీకు ఎంతో వందనాలు మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఈ వాక్యాలు వింటున్న బ్రదర్ సిస్టర్స్ కుటుంబంలో అందరినీ మీరు ఆచరించండి ప్రభావ భద్రపరచుకోండి ప్రభావ అవునైనా జీవంతో నిబంధన చేసుకున్నాం కాబట్టి నైనా మీ అందే మాకు నిరీక్షణ మేము ఎక్కడికి పోగలం ఎక్కడికి పోం ప్రభా సమస్తం మీలో ఉంది ప్రభా మీరు బహు త్వరగా రానారు ఎందుకంటే మీ రాకలకు సంబంధించినవి అన్నీ నెరవేరుతున్నాయి ప్రభావ కంప్లీట్ ఫైనల్ దశకు వచ్చేసినాయి ప్రభా ఎకనామిక్ కొలాబ్స్ గవర్నమెంట్స్ కొలాబ్స్ పాలిటిక్స్ కొలాబ్స్ బిజినెసెస్ కొలాబ్స్ అంత కొలాబ్స్ అయినా ఎక్కడ చూసినా అక్రమం తండ్రి లాలెస్ ఎక్కడ కూడా ఆగిం పాటించిన లేదు ప్రభా ధర్మ విరోధం స్టార్ట్ అయిపోయింది ప్రభా మేము భయపడుతున్నాం ప్రభా మీరు మమ్మల్ని కాపాడిన ఇంతకాలం ఇక మీదట కాపాడతారు అదే ధైర్యంతోనే ముందు పోలాగానే రాక మాకు మంచి దగ్గర డైట్ చేయండి మీకు లేచి మనస్ లాగా సేపడమే ఏం చేయాలనో ఆ పండ్లు త్వరగా మాకు బయలుపరచండి మేము చేసుకుంటాం ప్రభు నిరీక్షణ కలిగి ముందు పోయే బిళ్ళగా తయారు చేయమని ఏసు క్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్